నందనాయ చ నంద గోపకూమాయ గోవిందాయ నమో నమీ శ్లోక నంబర్ విశాఖరామ నక్రగ్రహ్రసన నిగ్రహ విగ్రహస్ మనస్ రాగలసదూర్మి నిపీడత్య ీ నృసింహ మమే కరావలంబం సంసార సాగర విశాళ కరాళ కామ సంసార సాగర విశా కరాళ కామ నక్ర గ్రహ గ్రసన విగ్రహ నిగ్రహ సగ్నస్ రాగలస దూర్మి పీడత సమీ నృసింహ మమదే కరావలంబం ఇక్కడి నుంచి అంత సంసారమేన వస్తుందని చెప్పి అని ఉదయం పన్నెండో శ్లోకం వరకు సంసారం సంసారం సంసారాన్ని ఒక్కొక్క దాంతో పోల్చుకుంటూ వస్తాడు అంటే ఇదంతా మన అనుభవంలో ఉన్నదే మన అనుభవంలో ఉండి మనకు ఉపయోగపడకుండా ఉంది గనక దీన్ని వివరించేటువంటి ప్రక్రియ కాబట్టి సంసారం అనేక కోణాల్లో దాన్ని చెప్పుకుంటూ వస్తారు మొట్టమొదట ఈ రెండవ శ్లోకంలో ఇక్కడే ప్రారంభం అవుతూ ఉంది గనక సంసారాన్ని ఓ సముద్రంతో పోల్చడం జరిగింది అది సంసార కాబట్టి సంసారం అనేటది ఒక భయంకరమైనటువంటి సముద్రం సాగరం విశాల కరాళ కామా ఎంత ఇది అంటే చాలా విశాలమైంది పెద్దది అని అర్థం కరాళ అంటే భయంకరమైనటువంటిది కాబట్టి కేవలం విశాలమైందే కాకుండా భయంకరమైనటువంటిది కూడాను కరాళ కామ కామమనేటువంటి కామ కామం నక్కర గ్రహ అంటే ముసలి యొక్క గ్రహము వంటి అంటే ముసలిని ఒక గ్రహంతో పోల్చాడు కాబట్టి గ్రహాలు బాధిస్తాయో ఇందులో ఒక ముసలి ఉంది సంసారంలో కాబట్టి గ్రహము వంటి ముసలి అటువంటి దాని యొక్క నగ్ర గ్రహ గ్రసన గ్రసన అంటే మింగడం కాబట్టి ఆ ఇది మింగేస్తూ ఉంది అని అర్థం ఒక రకంగా మింగేసింది అని కూడా అర్థం దేన్ని మింగింది అంటే నిగ్రహ విగ్రహస్య నా నిగ్రహం కాబట్టి ఏదైతే నిగ్రహం ఉందో అటువంటి నిగ్రహాన్ని విగ్రహస్య విగ్రహస్య అంటే దేహం కాబట్టి నిగ్రహము అనేటువంటి దేహాన్నే మింగేసింది అని అర్థం కాబట్టి ఈ కామము అనేటువంటిది ఈ సముద్రంలో ఉంది ఇది ఒక భయంకరమైనటువంటి ముసలి దీని బా వారిన నేను దాని నుంచి బయటపడలేకపోతూ ఉన్నాను అది నన్ను మింగేస్తూనే ఉంది ఏ దేన్ని మింగేస్తూ ఉంది నిగ్రహము అనేటువంటి దాన్ని మింగేస్తూ ఉంది ఫస్ట్ లైఫ్ సెకండ్ మగ్గనస్య రాగలసూర్మిని పీడితశ మగ్గనస్య ఈ విధంగా ఈ సంసార సముద్రంలో మగ్నస్య అంటే నిమగ్నస్య మునిగి ముఖ బేసినటువంటి నేను రాగ లసదూర్మి నిపీడిత్య రాగ అంటే రాగము ద్వేషము రెండు కలిపి రాగద్వేషాలు ఈ రాగ ద్వేషాలు వాటితో లసత్ ప్రకాశిస్తూ ఉన్నటువంటి వెలయిస్తున్నటువంటి కాబట్టి రాగ లసదూర్మి నిపీడితశ సత్ ఊర్మి ఊర్మి అంటే అలలు కాబట్టి సముద్రంలో అలలు ఎట్లాగైతే ఉంటాయో అట్లాగే ఈ రాగద్వేషాలు అనేటువంటి అలలు నిండిపోయి ఉన్నాయి ఈ అలల చేత ఊర్మి నిశ్య పీడింపబడినటువంటి వాడిని కాబట్టి ఈ అలలు భయంకరంగా నన్ను పీడింపజేస్తూ ఉన్నాయి ఈ అలలు అంటే ఏమిటో కాదు ఇవి రాగద్వేషాలే లైక్స్ అండ్ డిస్ ఇవే నన్ను పీడింపజేస్తూ ఉన్నాయి లక్ష్మీ నృసింహ హే భగవాన్ లక్ష్మీ నృసింహ స్వామి మమ దేహి కరావలంబం కాబట్టి ఈ సముద్రం సంసార సముద్రం నుంచి నేను బయటపడ్డానికి కరావలంబం మమ దేహి మమ నాకు కరావలంబం ఆ చేయూతనే దేహి ఇమ్ము కాబట్టి నీ చేయూత నన్ను ఏ విధంగా సరే పైకి వచ్చేటట్టుగా చేయమని భగవంతుడిని ప్రార్థించడం ఈ శ్లోకంలో సంసారాన్ని సముద్రంతో పోల్చడం ఇది ఇక్కడ ముఖ్యంగా కామం సంసార సాగర విశాల కరాళ భయంకరమైనటువంటి కామం కామ కాబట్టి ఈ కామం అనేటువంటి మొసలు సంసారం అనేటువంటి సాగరంలో కామం అనేటువంటి మొసలి ఈ కామం అనేటువంటిది సమస్త అనర్థాలకు మూలమైనటువంటిది సర్వ అనర్థ అన్ని అనర్థాలకి ఈ కామమే ప్రధానంగా తెలుస్తూ ఉంది ఇటువంటి కామాన్ని నిగ్రహించుకోవాలి దాన్ని అంత తేలికైనటువంటి పని కాదు ఎందుకంటే ఇది ఇప్పుడు మనం తయారు చేసుకున్నది కాదు పోగొట్టుకోవడానికి అనేక జన్మల నుంచి పనివేసుకొని ఉంది గనక ఒక్క క్షణాన్ని దీన్ని పోగొట్టుకునేటువంటి అవకాశం లేదు జి శత్రుం భగవద్గీత జహి జయించు శత్రు మహాబాహో హే అర్జున జహి శత్రుం మహాబాహో కామరూపం కాబట్టి జయించడానికి శక్యం కానటువంటి ఈ కామాన్ని కామరూపాన్ని ఆశారూపాన్ని నువ్వు ఏ విధంగా అయినా సరే జయించు అని భగవంతుడు చెప్తూ ఉండాడు ఇది దురాసదం దుస్సాధ్యం కామాన్ని జయించడం మహాకష్టం అదే గనక కష్టమైతే ఏది భగవంతుడు చెప్పినట్టుగా కష్టమే గనకైతే దుస్సాధ్యం అయితే దురాసదం అయితే జహి అని ఎందుకు అంటాడు ఇవన్నీ భగవద్గీతలో కీలకంగా ఉంటాయి కాబట్టి శత్రువును జయించు అని అంటున్నాడంటే జహిశత్రుం కాబట్టి కామం అనేటువంటి ఈ శత్రువును జయించు అని చెబుతూ ఉన్నాడంటే జయించడానికి అవకాశం ఉంది జయించడానికి అవకాశం ఉండేటప్పుడు దురాసదం ఎట్లవుతుంది కాబట్టి జయించడానికి సాధ్యం కాదని ఎట్లా చెప్తాము ఎవడైతే ప్రయత్నించడో వాడికి సాధ్యం కాదు ఎవడైతే ప్రయత్నిస్తాడో వాడికి సాధ్యం అవుతుంది భగవంతుని యొక్క కృప ఎవరి మీదైతే ఉంటుందో వాళ్ళు సాధిస్తారు భగవత్ కృపకు దూరమైనటువంటి వాళ్ళకి దురాసదం కామరూపం జయీశత్రుం మహాబాహో కామరూపం దురాసం ఇటువంటి దాన్ని ఎందుకనంటే శత్రువు మనకు బయట కనపడుతూ ఉంటే శత్రువుని జయించచ్చు జత్రుం శత్రువుని జయించు ఎప్పుడు జయించాలి వాడు ఎదురుగా కనపడుతూ ఉంటే వాటి మీదకి వెళ్ళి మనం జయించే అవకాశం ఉంటుంది కానీ కామం బాహ్యంలో ఉండేది కాదు బాహ్యంలో గోచరించేది కాదు ఇది ఆంతర్యంలో ఉండేది కాబట్టి మనకు కనిపించదు మనకు కనిపించదు వినిపించదు అనిపించదు అటువంటి దాన్ని నిగ్రహించడం అనేటువంటిది అంత సాధ్యమైనటువంటి పని కాదు ఇది ఎందుకంటే ఇది లోపలుండేటువంటి శత్రువు అంతఃత్రువు అసలు కోరికే లేకపోతే మనకి ఈ లేవు అకామస్తు క్రియానాస్తి నాస్తి శంకర భాష్యం అకామస్తు క్రియానాస్తి అసలు కోరికే గనక లేకపోతే ఆ కామస్తు క్రియానాస్తి ఈ ప్రపంచంలో మనం చేసే పనులేవు ఏ పని నువ్వు చేసినా కామాయమానశ్చక్రవతి కర్మాణి తైత్రేయ భాష్యంలో అంటారు కాబట్టి ఎప్పుడు నువ్వు ఎక్కడ ఏ కర్మ చేసినా దాని వెనక కోరికనేది ఉంటుంది ఏదో సాధించాలని దీనిను తగిలించుకోవాలని లేకపోతే తొలగించుకోవాలని ఈ ప్రయత్నం ఉండడం వల్లనే కామం కదులుతుంది కాబట్టి అకామస్తు క్రియానాస్తి మనకు అసలు కోరికే గనక లేకపోతే కర్మ మన దగ్గర జరిగేటువంటి అవకాశం లేనేలేదు అయితే ఏది ఏదైనా సరే ఎద్దద్ది కురితే జంతు తద్ది కామస్య చేష్టితం ఎద్ద్ది కురితే జంతువు ఎవరెవరు ఏ పని చేసినా ఈ ప్రపంచంలో ఒకరు చేసే పని మరొకరు చేయకపోవచ్చు మనం చేసేటువంటి కార్యాల్లో భిన్నత్వం గోచరిస్తూ ఉంది ఒకరు చేసిన పని మనం మరొకరు చేయరు ఎందుకని ఒకరు ఆశించేది మరొకరు ఆశించేది కాదు గనక కాబట్టి ఎవరు దేన్నైతే ఆశిస్తారో దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు కర్మలు నడుస్తూ ఉంటాయి కాకపోతే ఎద్దెత్త కురితే జంతుహో దేని దేన్నైతే మనుషులు చేస్తూ పోతారో తద్ది కామస్య చేష్టితం అది కామం చేత ప్రేరేపించబడింది కాబట్టి కోరిక అనేది గనక లేకపోతే కదిలేటువంటి అవకాశం లేదు ఈ కోరిక సర్వ దుఃఖాలకి కారణమై ఉంది గనక ఆ కామస్తు క్రియా ఇది ఎప్పుడైతే ప్రేరేపిస్తూ మనం దీని నుంచి తట్టుకోవడం కష్టమవుతా ఉంది భగవద్గీతలో కూడా అదే అంటాడు భగవంతుడు ఆవృతం జ్ఞానమేతేణ ఆవృతం జ్ఞానమేతేన ఏతేనా జ్ఞానం ఆవృతం ఈ కామం చేత జ్ఞానం కప్పబడి ఉంది ఏతేన జ్ఞానమేతేన అది ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరి జ్ఞానిన అయ కామ నిత్యవైరిణ కాబట్టి ఈ కామం అనేది ఏదైతే ఉందో అది నిత్యవైరి నిత్యవైరి సమాజాడు పర్మనెంట్ ఎనిమి అంటే ఆ నిత్య అనేటువంటి విశేషణం అబ్జెక్టివ్ వాడటంలో ఉద్దేశం ఏంటంటే ఈ పొద్దు మనకు శత్రువులుగా ఉండేవాడు రేపు మిత్రులు అవకాశం ఉంటుంది ఒకటి ఒకప్పుడు వాడు దూరం అయిపోయాడు అనుకోండి ఇక్కడ ఉంటే ఉండే బాధిస్తున్నాడు మనను ఇటు ఏ కారణం చేతనో వాడికి అవసరాలు ఉండి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు అనుకోండి మనం ఫ్రీ అయిపోతాం ఎందుకంటే వాడు లేడని అర్థమవుతుంది కానీ అలా కాకుండా నిత్య వైరి అంటే ఎప్పుడూ ఉండేటువంటి వాడు ఒకవేళ వైరి శత్రువు ఎవడైతే ఉన్నాడో వాడు చచ్చిపోయినాడు అనుకోండి అంతటి అయిపోతుంది మనకు కానీ ఇది అట్లాగా అందువల్ల నిత్య వైరి ఎందుకని ఈ జన్మకే కాకుండా తర్వాత జన్మ కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు ఏ కోరికలైతే ఉన్నావో ఏ కర్మలైతే ఆచరించామో ఆ కర్మలకు సంబంధించిన ఫలితాలు ఏవైతే అనుభవించామో అనుభవించినటువంటి ఫలితాల యొక్క సూక్ష్మ వాసనలు టెండెన్సీస్ అన్ని కూడా మనసులో ఎట్లాగైతే లాడ్జ్ అయిపోయి ఉన్నాయో అవి ఈ జన్మకే కాకుండా సూక్ష్మదేహంతో రాబోయేటువంటి జన్మ కూడా కొనసాగుతూ ఉంటాయి గనక నిత్యవైరి ఆవృతం జ్ఞానం ఏతేనా జ్ఞానినో నిత్యవైరినా దీనికి లక్షణాలు మూడు చెప్పాడు కామరూపేణ కౌంతేయ కౌంతేయ అర్జున కామరూపేణ నంబర్ వన్ ఇది ఆశారూపమైంది దుష్పూరేణ పూరింప పూరింపశక్యంగానిది నిండింపడానికి వీలు పడదు పూరింపశక్యంగానిది దుష్పూరేణ అనలేన చది అనలేనచ ఇది ఆశారూపం కాబట్టి ఈ సాగరం ఏదైతే ఉందో ఇది నిండదు ఇప్పటి వరకు ఎందుకు సాగరంతో పోల్చాడు సంసారం అంటే సాగరం సముద్రం ఏదైతే ఉందో ఇంతవరకు ఎన్నో నదులు వచ్చి దాంట్లో కలిశాయి ఎన్నో కాలువలొచ్చి కలిసాయి ఎంతో వర్షం కురిసింది సముద్రంలో కాబట్టి ఎన్ని వచ్చి కలుస్తూ ఉండినా ఎంత వర్షం కురుస్తూ ఉండినా నేను నిండాను అని పెట్టే పరిస్థితుల్లో సముద్రం ఉండదు ఉండదు కాబట్టి అది ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది నిండిపోయేది ఏమీ లేదు కాబట్టి సముద్రం ఏదైతే ఎన్ని వచ్చి కలిసినా దాంట్లో నిండిపోవడం అనేటువంటిది ఏదైతే మనకు కనిపించడం లేదో ఒకే విధంగా ఉందో అట్లాగే ఈ సంసారంలో కూడాను నేను నిండినాను నేను పూర్ణంగా ఉన్నాను అహం పూర్ణహ పూర్ణోహం అనేటువంటి మాట ఎట్టి పరిస్థితుల్లో వినపడదు అది ఇంకేం లేదు కాబట్టి ఇది సాగర రూపం కాబట్టి దుష్పూరేణి దుష్పూరేణ అంటే పూరింపడానికి శక్ంకాదు దుష్పూరేణ అంటే దుఃఖేన పూరణం అశ ఇది కాబట్టి దాన్ని నింపాలి అంటే మాత్రం చాలా కష్టం దాన్ని నింపడం అనేటువంటిది సాధ్యపడేటువంటి పని కాదు అది సముద్రం ఈ సంసారం అనేటువంటి సాగరం కాబట్టి ఎంత మనం చేస్తూ ఉండినా ఇంకా ఇంకా ఇంకా ఇంకా పంకా తిరుగుతూ ఉంటుందే గాని అది ఆగే ప్రశ్న లేదు ఇక్కడే వచ్చిన ప్రాబ్లం ఎవడు తృప్తి మనం అంటుంటాం ఆయనకి రెండు కోట్లు ఉందండి సరే పర్వాలేదు ఈయనకి ఇరవై వేల కోట్లుందండి ఇది చూడటట్లుంది ఎందుకని అలాగే కూర్చోబెట్టి కొన్ని జనరేషన్స్ తింటే కూడా తినలేరు అంత ధనాన్ని ఆర్జించిన ఇంకా కావాలనుకుంటూ ఉన్నాడంటే ఆ ఇంకా దేనికి ఏమన్నా అనుభవిస్తాడా అనుభవించేంత టైం లేదు జీవితాన్ని లెక్కేసుకుంటే అనుభవించేంత టైం లేదు కానీ అది కావాలి అనేటువంటిది ఉంది ఎంత వచ్చినా కూడాను ఇంకా కావాలి అనేటువంటిది ఒకటి అభిప్రాయపడుతూ ఉందా కనుక దుష్పూరేణ దుఃఖేన పూర్ణం అస్స దాన్ని దుఃఖంతో పూరించాలి అంటే పూరించన సాధ్యం కాదు అని అర్థం నింప సాధ్యం కాదు నింపలేమంత తేలికైనటువంటి పని కాదు ఒక విధంగా చెప్పాలంటే జల్లెళ్ళలో నీళ్లు పోసినట్టే అర్థమైంది జల్లెడు ఉంటుంది కదా మన వాళ్ళు అమ్మగారు జల్లిస్తూ ఉంటారు అంటే దాంట్లో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ధాన్యం అంతా కిందకు పోద్ది చెత్తబ పైన ఉంటుంది అది జల్లెడ అంటే చేతకి జల్లెడకి చాలా తేడా ఉంది చేత ఏం చేస్తుందంటే చిన్న చిన్నవి స్మాల్ ఎగ్జాంపుల్స్ భగవ భారతంలో ఉన్నాయి చేత చేసే పని ఏంటంటే ఇట్లా అంటుంటారు చూడండి అమ్మగారులు భర్త ఏ వైపు కూర్చొని ఆ వైపు చము అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం నాకు అనవసరం సరేనా ఇట్లంటూ ఉంటే ఆ చెత్త ఏదైతే ఉందో అది పోతుంది ధాన్యం నిలుస్తుంది జల్లెడ చెత్తను ఉంచుకొని మిగతంతా వదిలేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా శాస్త్రం అదే చెప్తుంది నాయన చేతలాగా ఉండు జల్లెడలాగా ఉండద్దు అందువల్ల భారతానికి చేట అనే పేరు ఇందుకే వచ్చింది ప్లీజ్ అండర్స్టాండ్ ఎవడైనా గనక మనం చూస్తుంటాం విపరీతంగా ఏదంటే అది ఉంటాడు వీటితో వినలేను ర బాబు చాట భారతం డిఫరెంట్ గా అర్థం చేసుకోవడం చేట ఏంటంటే చేట ఏ విధంగా అయితే మంచిని ఉంచుకొని చెడును వదిలేస్తుందో భారతం చదివితే నువ్వు అలాగే అవుతావు అని చెప్పడం దాంట్లో ఉండేటువంటి అంతరార్థం ఇంకేం లేదు కనుక ఇది కాబట్టి జల్లిడ జల్లిడ ఏ విధంగా అయితే ఎంత నీళ్లు పోసినా కింద పోవడమే కదా ఈ సంసారం అనేటువంటి సాగరం కూడా అంతే నువ్వు ఎంతైనా నింపు ఎక్కడో ఒక చోట ప్లీజ్ తృప్తి పడితే తప్ప జీవితానికి ఓ సార్థకత అనేటువంటిది లేదు ఎందుకని ఈ సంసారంలోనే తృప్తి అనేటువంటిది లేదు అందుకని దాన్ని కామరూపేణ దుష్పూరేణ అంటూ మూడవదన్నర్థ అనలేన చనలహ అంటే అల అలం అనలం పదమేమో అలం అలం అంటే చాలు అని అర్థం సంస్కృతంలో అలం అంటే ఎరఫ్ చాలు బా ఎంత మంచి పదం మనం ఎనభై వంద సంవత్సరాలు జీవించిన ఒక్క పదం పలకడానికి మన జీవితం సరిపోవడం లేదు కదా చాలు ఇక చాలు ఒక్క మాట రెండు అక్షరాలు చాలు ఎన్ఎఫ్ అని అనుకున్నాడు అనుకోండి వాడి జీవితం తృప్తికరంగా ఉంటుంది వాడు నిత్యతృప్త నిరాశ్రయ ఎప్పుడు తృప్తిగానే ఉంటాడు ఎవరి మీద ఆధారపడకుండా ఉంటాడు కానీ అది కాదు మంది అలం అనేది మనకు తెలియదు అల్లం తెలుసు అలం తెలియదు అలం కానిది అనలం అలం న యస్య ఇది అలం చాలు అనేదే తెలియంది అనలం తమస్టర్ చూసారా అది అనలం అంటే కాబట్టి నిప్పు అనలం అంటే నిప్పు కదా అనిలహ వాయువు గాలి అనలహ అంటే నిప్పు కాబట్టి దీన్ని ఎందుకు నిప్పు అన్నాడు అంటే అగ్నిలో ఎంత వేస్తూ ఉండినా అది తగలబెడుతూ ఉంటుందే గాని చాలు అని మాత్రం అనర్దు అలం నవిద్యతే యస్య అందుకని నిప్పు అనలం అయింది ఇది అనలేన చా చూసారా చాలు అనేటువంటిది ఆశకి లేనే లేదు కాబట్టి సంసార సాగరములో గొప్ప శత్రువు మనకు తయారయ్యాడు జై శత్రు మహాబాహో నువ్వు ఎట్లయినా జయించు ఎందుకని ఇది కామరూపం దురాసదం ఆశారూపం అనేటువంటిది ఇది ఇది ఒక శత్రువు ఇది ఇక్కడే మన జీవితంలో ఉంది వాతావరణం కూడా ఆయన ఇప్పుడు ఒక శత్రువు ఉన్నాడు అనుకోండి వాడు మనం ఉండేటువంటి ఊరిలోనే వెనక ఉంటే వాడు మనకు గొప్ప శత్రువు అయితే ఎప్పుడు వాడికి సంబంధించిన ఆలోచనలే కదులుతూ ఉంటాయి మనలో వాడు ఎక్కడ ఉన్నాడు ఏ పని చేస్తున్నాడు ఎలా ఉన్నాడని శత్రువుకు సంబంధించిన ఆలోచనలు కదులుతాయి సపోజ్ అట్లా కాకుండా వాడు మన ఊరిలో ఉండడం కాకుండా మన వీధిలోకే వచ్చాడు అనుకుంటున్నాను కొత్తపేటకి పాత పాట పాడడానికి అప్పుడేమనిపిస్తుంది వరే వరే వరి వరే మన వీధిలోకే వచ్చాడే అని ఇంకా ఆందోళన పెరుగుతుంది సపోజ్ వాడు మన ఇంటి పక్కనే చేరాడనుకోండి అద్దెకు తీసుకొని అప్పుడు ఎట్లా ఉంటుంది బయట పోవాలన్న కష్టమే లోపలికి రావాలన్నా కష్టమే ఇటు కాదు అటు కాదు వాళ్ళు ఖాళీ చేయమన్నారని మనం ఉండే బిల్డింగ్లోనే మనం పై పోర్షన్లో ఉంటే వాడు కింద పోర్షన్లో చేరాడు అనుకోండి అప్పుడు ఎట్లుంటుంది ఇంకా ఆందోళన వర్ణనాతీతం నేను చెప్తున్నా మనం ఉండే ఇంట్లో కాకుండా మనలోనే చేరాడనుకోండి అప్పుడేమవుతాడు వాడే కదా కామశత్రువు కామశత్రు ఎక్కడున్నాడు వాడంటే బయట లేడు సార్ మనలోనే ఉన్నాడు కాబట్టి మనలోనే వాడు చేరిపోయి ఉన్నాడు కాబట్టి ఆశా నిరాశ ఆశా నిరాశ కోరుకోవడం కామం ఆశ నిరాశ ఆశా నిరాశల జీవితమింతే ఆశా నిరాశల జీవితమింతే కష్ట సుఖాల అతుకూల బం తె నిరాశల జీవితం తె కష్ట అతుకూల బంతే ఆశ నిరాశల జీవితం తె తర్వుకు जीवी की माया तरव कुछाया जीवी की माया कडली नेरटालुगा इधे समुद्र संसार समुद्रम तरव कुछाया जीविके माया कडली नेरटालुगा ముడినవి అనాధిగా ముడిపడివు నవి అనాధిగా జన్మ జన్మల ఉన్నాదిగా ముడిపడివు నవి అన్నాధిగా ముడిపడివు నవి అన్నాధిగా జన్మ జన్మల ఆశా నిరాశల జీవితం ఎంతే కష్ట సుఖాల అతుకుల పొంతే ఆశ నిరాశల జీవితం ఎంతే గడిచిపోయినవి ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ముడిపడి ఉన్నాయి ఇవి రేపు రాబోయేటువంటి రోజుల్లో అంటే మనం తరించలేకపోతే మాత్రం వచ్చేటువంటి జన్మలకి ఇవే పునాదులు అవుతాయి పునాది మీదనే మేడని ఎట్లాగైతే నిర్మిస్తారో ఈ కర్మ పునాదుల మీదనే రాబోయేటువంటి జీవితం కూడా ఆధారపడి ఉంటది ఏమో ఒక్క క్షణంలో ఏదైనా అవుతది అందాల బ్రతుకు అద్దాల మేడా అందాల బ్రతుకు అద్దాల మేడా ముగ్గలో ఒక్క అందాల బతుకు అద్దాల మేడా ముక్కలోనూ ఒక్క క్షణాల చెప్పిరావు చేసినవి చెప్పిరావు చేసినవి జరిగేవన్నీ తప్పనివే ఆశా నిరాశల జీవితమింతే కష్ట సుఖాల అతుకుల పొంతే ఆశ నిరాచల జీవితమింతే కాబట్టి హే భగవాన్ హే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం కాబట్టి ఈ సముద్రంలో నుంచి నేను బయటపడేటట్టుగా లేను సంసారం అనేటువంటి సముద్రంలో నుంచి నేను బయటపడతాననేటువంటి ఆశ నాకు ఏ విధంగానూ గోచరించడం లేదు కనుక మమ దేహి కరావలంబం నీ చెయ్యూత ఇక్కడ ఇదిగో నీ చెయ్యి నాకు అందించు నీ చెయ్యూతని కరావలంబం మమ దేహి కాబట్టి నాకు నీ చెయ్యూత నేను దేహి నిన్ను అర్థిస్తూ నిన్ను ప్రార్థిస్తూ ఫస్ట్ లైన్ అయిపోయింది మగ్నస్ రాగల సదూర్మిని పీడితశ ఇంకా ఈ రాగద్వేషాలు తర్వాత కాబట్టి ఒకవైపు సంసారం అనేటువంటి సముద్రంలో కామము అనేటువంటి ముసలి చేత పీడింపబడుతుండేటువంటి వాళ్ళు మరొక వైపు ఊర్మి అలలేవైతే ఉన్నాయో ఏమిటా అలలు రాగద్వేషాలు ఎప్పుడు లేస్తాయో తెలియదు ఇప్పుడు పడతాయో తెలియదు ఎప్పుడు లేస్తూ పడుతూ ఉండేటువంటి అలలు ఈ రాగద్వేషాలు జీవితంలో పెనవేసుకుని లైక్స్ అండ్ డిస్ లైక్స్ కాబట్టి వీటి చేత నిపీడిత్య ఈ అలల చేత పీడింపబడ్డటువంటి వాణ్ణి కాబట్టి అలలు ఒకే విధంగా ఢీకుంటూ ఉంటే రాగద్వేషాలు ఎప్పుడైతే ఢీకుంటూ ఉన్నాయో వాటి చేత పీడింపబడుతూ ఉన్నాను హే భగవాన్ నెంబర్ టూ కాబట్టి కామం అనేటువంటి ముసలి భయంకరమైనటువంటి ముసలి మింగేస్తుందేమో అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి ఈ అలలేవైతే ఉన్నాయో రాగద్వేషాలు అనేటువంటి అలలు ఉన్నాయో వాటి చేత పీడింపబడుతుండేటువంటి వాడిని ఇంద్రియే ఇంద్రి ఇందే చక్కగా చెప్పాడు ఇంద్రి అర్థే కాబట్టి మన ఇంద్రియాలకి ఇంద్రియ విషయాల్లో సంబంధాలు ఏర్పడి ఉన్నాయి ఏమిటా సంబంధాలు అంటే రాగద్వేషాలు ఇంద రాగద్వేషిత కాబట్టి ఇందులో రాగద్వేషాలు ఏర్పడి ఉన్నాయి కళ్ళున్నాయి రూపాలను చూస్తాయి చూసిన రూపాలన్నీ కంటికి అవసరం మనసుకు అవసరం లేదు కాని కొన్నే మనసు కావాలనుకుంటూ ఉంది అనేక విషయాలను చెవులు వింటాయి అవన్నీ అవసరం లేదు కొన్నే అవసరం అనిపిస్తుంది కాబట్టి చెవులకు కొన్ని కావాలి శబ్దాలు కళ్లకు కొన్ని కావాలి రూపాలు ముక్కులకు కొన్ని కావాలి ముక్కు వాసనలు నాలుగో కొన్ని కావాలి రుచులు స్పర్శలు కావాలి చర్మానికి కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నవో సెన్స్ ఆర్గన్స్ ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఇంద్రియస్య ఇంద్రియస్య అర్ధయే కాబట్టి ఇంద్రియాలకి ఇంద్రియ విషయాలతో రాగద్వేషం వ్యవస్థితం వాటికి రాగద్వేషాలు ఏర్పడిపోయి ఉన్నాయి కాబట్టి చూసినవన్నీ కావాలని మనం ఎప్పుడూ కోరుకోం ఏది చూస్తే కావాలని అనుకుంటామా కాదు అదే కదా ఇప్పుడు సూపర్ మార్కెట్కి పోతే అర్థమైపోతుంది ప్రవేశించేటప్పుడు ఒకరిని చూస్తే మనం అందరు పోతారు అందరూ ఏదో కొనాలని కానీ ఒకరు కొనదు ఇంకోరు కొనరు సరేనా ఎందుకని వాళ్ళ మనోభిప్రాయాలు వేరే వాళ్ళ అభిష్టాలు వేరే వాళ్ళ ఈప్సితాలు వేరే వాళ్ళకి రాగాలు వేరే ద్వేషాలు వేరే కాబట్టి కొన్ని వాళ్ళకి అవసరం లేదు కొన్ని కావాలి ఏవైతే కావాలని కోరుకుంటూ ఉన్నారో అవి దగ్గరగా ఉండాలి ఎవరైతే కావాలని మనం కోరుకుంటున్నామో ఈ ప్రపంచంలో వాళ్ళు దగ్గరగా ఉండాలి ఎవరు దగ్గర దగ్గరగా ఉంటే మనకు సుఖమో వాళ్ళ మీద మనకు రాగం ఉంది అని అర్థం ఎవరు దూరంగా పోతే మనకు సుఖమో వాళ్ళ మీద ద్వేషం ఉందని అర్థం ప్రతి మానవ జీవితం ఈ విధమైనటువంటి రాగద్వేషాలతో మిళితమైనటువంటి ఒక పొట్లం ఇట్స్ అట్ అర్థమే కాబట్టి రాగద్వేషాల నుంచి తప్పుకోలేదు కాబట్టి విషయాలు మనల్ని బంధిస్తున్నాయంటారు విషయాలు కాదు మనల్ని బంధించేది రాగద్వేషాలు ప్లీజ్ అండర్స్టాండ్ కాబట్టి మనలో ఉండేటువంటి రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో అవే బంధిస్తూ ఉన్నాయి కాబట్టి దేని మీద రాగం ఉందో అది దూరం అయితే దుఃఖంగా కనపడతా ఉంది అది కాబట్టి రాగద్వేషాలనేటి విషయాలకు సంబంధించినవి కావు మనిషికి సంబంధించినవి ఇది రాగము అని చెప్పలేము ఇది ద్వేషము అని చెప్పలేం ఇది మంచిది అని చెప్పలేము ప్రపంచంలో ఇది చెడు అని చెప్పలేం ఎందుకని ఒకరికి చెడుగా ఉన్నది మరొకరికి మంచిగా కనపడతా ఉంది ఒకరికి మంచిగా ఉన్నది మరొకరికి చెడుగా కనపడుతూ ఉంది ఏది మంచి ఏది చెడు ఇంతెందుకు ఒకే మనిషికి తన జీవితంలో ఒక దశలో ఇష్టపడింది మరొక దశలో ఇష్టపడలేకపోతూ ఉండాడు రెండవది పరిస్థితులు మారుతూ ఉంటే కూడా వ్యక్తిలో పరిస్థితులు మారుతూ ఉండినా వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో మార్పులు వస్తూ ఉండినా రాగద్వేషాలు కూడా మారిపోతూ ఉండయి కాబట్టి దీన్ని బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది ఇష్టాయిష్టాలను బట్టే రాగద్వేషాలు ఉన్నాయి గనక ఈ రాగద్వేషాలు అనేటువంటివి పూర్తిగా సంపూర్ణంగా వ్యక్తిగతం రాగద్వేషాలు అనేవి ప్రత్యేకంగా లేదు నే ఐ టెల్ యూ అది కేవలం వ్యక్తిగతం ట్రూలీ స్పీకింగ్ కాబట్టి ఒక వ్యక్తికి సంబంధించినవి అంతేగాని ప్రత్యేకంగా లేదు ఒక బస్ స్టాప్లో ఆవిడ నిలబడుకోను కొంతసేపు అయిన తర్వాత ఇంకో ఆవిడ వచ్చి ఆ వైపు నిలబడుకున్నది ఈవిడ ఆవిడ్ని ఆవిడ ఈవిడిని కొంతసేపు చూసుకున్నారు కొంతసేపు చూసిన తర్వాత ఈవిడ ఆవిడ్ని చూసి ఆవిడ కూడా ఈ విడి చూసి కొంత దగ్గర అయ్యారు అప్పుడు ఈవిడన్నది మీరు మీ పేరు సరోజా కదా అవును ఏ సరోజ అప్పుడే టోన్ మారిపోయింది ఏంట నన్ను గుర్తుపట్లేదు ఓసి నిరజా నువ్వటి అయిపోయింది రేరే ఎంత కాలానికి గడిచాం చాలా మారిపోయినవే అప్పుడు నువ్వు సన్నగా ఉండేదనివి ఇప్పుడు ఏంది ఇట్లయిపోయినవి అని అంటే లేదు లేదు పెళ్ళయ్య అంత అట్లాగే ఉన్నాను అప్పుడు మావారు ఇట్లుండేవారు పెళ్ళయిన తర్వాత వారు నేను ఇట్లా ఎంత ఇంకే ఇట్లయ్యాము ఆహాహా అట్లాగా అలాగా ఇవి ఒకరొకరు మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు అడుగుతూ ఉంది చాలా కాలాన్ని గెలిచాం ఎప్పుడో న్యూ సైన్స్ కాలేజీలో న్యూ సైన్స్ కాదు న్యూ సైన్స్ హైదరాబాద్ ఉంది కదా న్యూ సైన్స్ కాలేజ్ ఆ న్యూ సైన్స్ కాలేజీలో మనం చదువుకునేటప్పుడు కంబైండ్ ఎడ్యుకేషన్ అప్పుడక్కడ మనం చదువుకున్నాము ఏమైనా సరేదా నీకు అది జ్ఞాపకం ఉందా ఇది జ్ఞాపకం ఉందా అది జ్ఞాపకం ఉందా మాస్టర్లను గొడవ చేసేవాడు జ్ఞాపకం అన్ని జ్ఞాపకం ఉండే సరే సరే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ఎట్లా ఉన్నావో బాగున్నావా అని అడిగింది సరోజని ఎవరు నీరజ సరోజని అది బాగున్నాను ఆహా బాగుంది కదా బాగున్నాను ఎంతమంది పిల్లలు ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళు ఎట్లున్నారు వాళ్ళు బాగా ఉండరు అంటే మీ అబ్బాయి మా అబ్బాయి డాక్టర్ మంచి ఫేమస్ డాక్టర్ మీ అమ్మాయి మా అమ్మాయిని డాక్టర్కి ఇచ్చారు ఆయన డాక్టరే ఆయన కూడా బాగా ఫేమస్ డాక్టర్ చెప్పింది ఊరుకో కదా అంటే మీ బాబు మీ వారు మా వారు ఇంజనీరు వారు అనేకమైనటువంటి ఆనకట్టలు కట్టారు కాబట్టి అవన్నీ కూలిపోయినాయి మా ఇల్లు మాత్రం బస్తాన్ని నిలబడి ఉంది మంచిది ఇంత చెప్పిన తర్వాత ఎన్ని చెప్పినా అంతా బాగుంది కదా ఏమీ సమస్యలు లేవు కదా ఎందుకు నేను తడుగుతుంది ఆవిడ ఈవిడ్ని చెప్పనా ఏదో ఒకటి బాగలేదని చెప్తే ఆవిడ తృప్తి ఇంకేం లేదు అన్ని బాగున్నాయంటుంది ఏదో ఒకటి బాగలేదని చెప్పకపోతుదే చెప్తుందిలే చెప్తుందిలే అనుకుంటే మధ్యలో ఆవిడ అంతా బాగానే ఉంది కాని నీరజ ఏంటి ఏంటి ఏంటి అంటే అది కావాలి ముందు కావాలి ఇతరులు బాగలేకుండా ఉంటే చాలు మనకు హాయి మనం బాగుండడం బాగోలేకపోవడం వేరే విషయం ఆ చెప్పు చెప్పు చెప్పు ఏంటండి ఏం లేదు కొద్దిగా మా అబ్బాయిదే నాకు ఆలోచన మీ అబ్బాయిదే ఏమి డాక్టర్ అన్నావు కదా డాక్టరే మంచివాడు బాగా చక్కగా చదువుకున్నాడు ఏమన్నా దుర్లబాట్లు అబ్బాసలు లేవు రాముడికన్నా ఉండొచ్చేమో కానీ మా వాడుకుండవు మరి ఇంకేమన్నా చెడులవాట్లు ఏమీ లేవు చెడులవాట్లు ఏమీ లేవు సంపాదించాడు చక్కగా సంపాదిస్తాడు కావాల్సినంత మరి ఎందుకు బాధ అనేది ఏం లేదు పాపం వాటి జీవితంలో సుఖం లేకుండా పోయింది కారణం ఏమిటం ఎందుకని సుఖం లేదు ఏం లేదు ఉదయం నాలుగు గంటలకు లేస్తాడు బ్రహ్మముహూర్తం చేస్తాడా సాధన చేస్తాడా ధ్యానం చేస్తాడా స్వామీజీ సుందర శిష్యుడా మళ్ళీ ఆయన ఎందుకు ధ్యానం లేదు మట్టి లేదు నాలుగు గంటలకు లేచి పాత్రలన్నీ శుభ్రం చేస్తాడు వెజల్స్ క్లీనింగ్ ఎవరు డాక్టరా నా కుమారుడు ఏకైక కుమారుడు ఒక్కడే పిల్లవాడు అది అయిన తరువాత ఇళ్లంతా చెమ్ముతాడు వాడు స్నానం చేస్తాడు తర్వాత వచ్చి కాఫీ పెడతాడు ఆ కాఫీ తీసుకెళ్లి బెడ్ దగ్గర ఇస్తాడు ఎవరికంటారా మీకు అర్థమైంది నేను చెప్పను మీకేదా మీకేదైనా అర్థం కాకపోతే చెప్తాను కానీ మీకు అర్థమైంది ఎందుకు చెప్తాను నేను కాఫీ తీసుకెళ్లి ఇస్తాడు కాఫీ దాగా వండుకో పట్టుకోనట్లేదు ఈ లోపల పాపం పిల్లలకి వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి కనుక వాళ్ళకి టిఫిన్స్ రెడీ చేసి పెడతాడు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని పంపిస్తాడు తర్వాత ఈవిడ స్నానం చేసి వస్తుంది ఆవిడికి టిఫిన్ పెడతాడు తర్వాత భోజనం కూడా తయారు చేసేస్తాడు అప్పుడు క్లినిక్ పోతాడు హాస్పిటల్కి పోతాడు పొయ్యి పాపం సర్జను పైగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి అనేక శస్త్రచికిత్సలు చేసి రాత్రికి వస్తాడు వచ్చిన తర్వాత బాగా అలిసిపోయి ఉంటాడు అలిసిపోయినా కూడా ఏమనుకోకుండా నవ్వుతూ పోయి ఆ పాత్రలంతా శుభ్రం చేసి మళ్ళీ మళ్లీ భోజనం చేసి ఇదే వ్యవహారం రాత్రి పదకొండు గంటలకు పడుకుంటాడు అబ్బాబ్ ఎందుకని మీ కోటలేం చేయదాన్ని ఇదిగో భోంచేస్తుంది అంతే అంతకన్నా మరి ఎందుకని అట్లా ఎందుకని కోడలు ఆ విధంగా ఉంటది ఆమె ఇరవై నాలుగు గంటలు టీవీ చూడడం సరైన పాటలు వినడం ఇవి తప్ప మరొకటి లేనేలేదు అదే బాధ నాకు ఎంతో గారాబంగా పెంచాను బిడ్డని అల్లారు ముందుగా పెంచాను చివరికి గొప్పవాడు అయ్యాడు గొప్ప డాక్టర్ అయ్యాడు కానీ ఈ బాధ చూస్తా ఉంటే ఓకే అందడం లేదు అదొక్కటే నాకు బాధ మరి మీ అమ్మాయి విషయం ఏంటి మా అమ్మాయే ఆ మా అమ్మాయి ఆ విజయ విజయవాళ్ళు ఉంది కదా ఏం చేస్తుంది ఆవిడ లక్ష్మీజాతకం మా అమ్మాయిది లక్ష్మీజాతకం మా అబ్బాయి పాపం వాడు బాధపడుతున్నాడని నాకు బాధగాని మా అమ్మాయిది లక్ష్మీజాతకం ఏమి అని ఎట్లా మా అల్లుడు ఇదో మీరు ఇదేం బాగలేదు మీరు స్వామీజీ మైండ్ అట్లా పట్టేస్తా ఉంటే నేనేం చేసాను అట్లా మా అల్లుడు మూడు గంటలకెళ్ళేస్తాడు ఆయన ఇంకా అడ్వాన్స్డ్గా ఇంట్లో పనులన్నీ చేస్తాడు అంతా చిమ్ముతాడు అంతా టిఫిన్ లాగానే చేస్తాడు భోజనం లాగనే చేస్తాడు హాస్పిటల్కి పోతాడు అక్కడ పనులు చూసుకుంటాడు ఇక్కడికి వస్తాడు పిల్లవాళ్ళకి స్నానాలు చేయిస్తాడు అన్నీ మా అమ్మా మీ కూతుర మా కూతుర ఆమె సుందర చైతన్యానంద స్వామి శిష్యురాలు ఆయనకేమి కర్మో విపరీతంగా రాసి పడేశాడు పుస్తకాలన్నీ అంతటితో ఆగలేదు కుప్పలు తెప్పలుగా డీవీడీలు సిడీలు అన్ని ఆమె ఎప్పుడు ఓపికంటే చదువుతుంది లేకపోతే డీవీడీ చూస్తుంది లేకపోతే సీడీ వింటది ఇదే పని తప్ప ఇంకొకటి లేదు అదృష్ట జాతకరాలు నా కుమారి అర్థమైంది ఇప్పుడు ఇవే రాగద్వేషాలంటే ఏదైతే తన కుమార్తె జరిగితే ఆనందమో అది కోడలకు జరగకూడదు ఏదైతే తన కొడుకు జరిగితే దుఃఖమో అది అల్లుడికి జరగచ్చు ఇంకా ఈ జీవితాలకు సుఖం ఎక్కడ ఉంటది శాంతి ఎక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళు జీవించినంత వరకు ఇలా దుఃఖపడుతూనే ఉంటారు రాగ ద్వేషాలను గనక తటస్థం చేస్తే ఈ ప్రపంచం చాలా చిన్నదైపోతుంది సార్ మనల్ని కష్టపెట్టే శక్తి ఈ ప్రపంచంకి లేదు యమునా తీరంలో కూర్చొని గురుగోవింద్ సింగ్ ఆయన శిష్యుడు ఒక సేట్ వచ్చాడు వచ్చి గురుదేవా నమస్తే అన్నాడు గురుగోవింద్ సింగ్ నేను చెప్పేది సిక్కుమత గురు ఎయిట్ అన్నాడు ఈ రోజు నేను పుట్టినరోజు అయితే ఏంటి ఇదిగో మీకోసమని ఈ బంగారు గాజులు తెచ్చాను ఇవి కూడా మణుల చేత పొదిగినటువంటి బంగారు గాజులు మీకోసం తెచ్చాను ఇది నా పుట్టినరోజు కానుక మీరు స్వీకరించండి అని ఇచ్చాడు తీసుకున్నాడు కూర్చొని ఆయన అన్నాడు ఆయన కూర్చున్నాడు ఈయన ఒకటి తీసుకొని రెండు గాజులు ఇచ్చాడు ఒక గాజు తీసుకొని ఇలా తిప్పుతూ ఉన్నాడు అంటే అవి మెరుస్తూ ఉన్నాయి అంత మణులు గనక అన్ని వైపుల నుంచి ప్రకాశం వస్తూ ఉంది ఇలా తిప్పుతూ తిప్పుతూ అట్లన్నాడు అది పోయి యమనలో పడిపోయింది ఒక్కసారి తను ఇచ్చినవాడు అదురుదా బడి గురుదేవా గురుదేవా మీరేం ఆలోచించకండి నేను గొప్ప ఈతగాన్ని అది ఎక్కడ పడిందో చెప్పండి నేను దాన్ని తీసుకొని వస్తాను ఎందుకంటే మీరు కదా చూసింది ఈ వైపు పడిందే ఆ వైపు పడిందే అక్కడ పడిందే మధ్యలో పడిందే ఎక్కడో మీరు చెప్తే నేను గజ ఈతగాన్ని అహంకారం ఉంటే అన్నిట్లో ఫస్టే కాబట్టి నేను పోయి దాన్ని ఈది తీసుకొని వస్తాను అని అంటే గురుగోవింద్ సింగ్ ఏం చెప్పాలి అదిగొనయన అక్కడ పడింది అని కదా చెప్పాలా ఈ రెండవ గాజుండేది ఫినిష్ ఎందుకని ఆ గాజుల యొక్క విలువ మణులు పొదిగినటువంటి గాజుల విలువ ఆ షేట్ కుందగాని అన్నీ వదులుకున్న గురుగోవింద్ సింగ్కి లేదు ఎందుకని అతన్ని బంధించేటువంటి శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదు అతన్ని ప్రభావితం చేసేటువంటి వస్తువే ఈ ప్రపంచంలో ఎందుకని నిత్యతృప్త నిరాశ్రయ దేని మీద ఆధారపడిన ఆధారపడనటువంటి వాడు ఎప్పుడు తృప్తిగా ఉండేటువంటి వాడు కాబట్టి అందరూ ఒకే ప్రపంచంలో ఉన్నా అందరిది ఒక ప్రపంచం కాదు ఎవరి ప్రపంచం వారిది అందుకని మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎవరికి వారే యమునా తీరే కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరికి వాళ్లే ఎందుకని ఎవరెవరి రాగద్వేషాలు వాళ్ళై ఉంటాయి ఒకే ఇంట్లో మనం అందరం కలిసి జీవిస్తూ ఉండినా ఒకరి అభిప్రాయాలకి మరొక అభిప్రాయాలకి భిన్న భిన్నంగా ఉండడానికి కారణం కూడా ఇదే కాబట్టి ప్రపంచం ఒకటే ప్రపంచంలో ఉండేటువంటి మనము ఒకే విధంగా జీవిస్తూ ఉండినా మనలో ఉండేటువంటి భావ స్పందన వేరుగా ఉంది గనక రాగద్వేషాలు వేరుగా ఉంది ఒకరికి దుఃఖాన్ని పంచేది సుఖాన్ని పంచేది ప్రపంచం కాదు ఇది నేను చెప్పదలుచుకుంది కాబట్టి ప్రపంచాన్ని దూషించాల్సిన అవసరమే లేదు ఈ సమాజం వల్ల నేను సుఖపడలేకపోతున్నాను ఈ పిచ్చోళ్ల మాటలు ఇవన్నీ సరేనా ఈ సమాజం వల్ల నేను సుఖపడలేకపోతున్నాను ఈ ప్రపంచం వల్ల నేను సుఖపడలేకపోతున్నాను ఈ ప్రపంచం ఇంతవరకు ఎవరినీ సుఖపెట్టలేదు సార్ నువ్వెట్లా సుఖపడతావు ఈ ప్రపంచం వల్ల నేను దుఃఖపడలేను దుఃఖపడతాను నో నీ దుఃఖానికి ప్రపంచం కారణమే కాదు కాబట్టి సుఖమైన దుఃఖమైన వ్యక్తిగతం కేవలం నీ మీద నీ రాగద్వేషాల మీదనే ఆధారపడింది రాగద్వేషాలని కనుక తటస్థపరిస్తే ఈ ప్రపంచం నిన్ను ఏమీ చేయలేదు ఒక త్రాసు ఉందంటే కాటు వేయచ్చు నిన్ను బ్రతుకు విషపూరితంగా మారచ్చు కానీ దానికే గనక కూరలు తీసేస్తే చిన్నపిల్లవాడు కూడా పట్టుకుంటాడు అది ఏమీ చేయలేదు కాబట్టి రాగము ద్వేషము అనేటువంటి రెండు కోరలు పాముకి ఎట్లాగైతే రెండు కోరలున్నాయో మన మనసుకు కూడా రాగ ద్వేషాలు అనేటువంటివి రెండున్నాయి వాటిని ఎప్పుడైతే తటస్థం చేస్తామో న్యూట్రలైజ్ చేస్తాము ఆ రాగద్వేషాలను న్యూట్రలైజ్ చేసిన తర్వాత ఈ ప్రపంచం మనకు చాలా చిన్నదైపోతుంది జరిగేవి జరుగుతూ ఉంటాయి ఒకవైపు నదీ ప్రవాహం లాగా ప్రపంచంలో విషయాలు దుర్లిపోతూ ఉంటాయి కాని అవి మాత్రం నిన్ను కదిలించేటువంటి శక్తి లేకుండా ఉంటాయి కాబట్టి వీటి వల్లనే ఇప్పుడు శాస్త్రంలో కూడా నాయనా ఇన్ని రకాలైనటువంటి అభిప్రాయాలు ఎందుకు వచ్చాయో తెలుసా దృశ్యంతే హి పురుషాహ రాగాది గౌరవాత్ శాస్త్రం అతిక్రామంత దృశ్యంతే హి పురుషాహా రాగాది గౌరవాత్ ఈ రాగద్వేషాల వల్లనే శాస్త్రం అతిక్రామంత వాళ్ళు శాస్త్రాన్ని కూడా నో అంటారు నేను చూశాను మా జీవితంలో నేనెంత చూశాను ఈవెన్ మాకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి బంధువుల్లో అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి బంధువుల్లో మహామేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దారి తెప్పిపోయినటువంటి సన్నివేశాలు నేను చూశాను మంచి ఎగ్జాంపులరీ క్యారెక్టర్స్ ఉండాలి మళ్ళీ కాబట్టి వాళ్ళని చూస్తే ఏరా ఇట్లా కూడా జీవించారా అని అనిపిస్తుంది అంత ధర్మబద్ధంగా జీవించినటువంటి వాళ్ళు ఒక్కసారి శాస్త్రం దగ్గరకు వచ్చేటప్పటికీ పాపం పాపం పాపం ఇంత అయోమయంగా ఉండాలే అని అనిపిస్తూ ఉంది ఎందుకో తెలుసా ఇది రాగద్వేషాలు మళ్ళీ ఇదిగో మనం ఈ కులంలో పుట్టాం కాబట్టి మనం ఈ యొక్క సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళం దాన్ని మనం సపోర్ట్ చేయాలి అనే అభిప్రాయం ఎప్పుడైతే పడిందో దాంట్లో కొట్టుకుపోవడం జరుగుతుంది అది సత్యమా కాదా అనేటువంటిది వేరే విషయం కాబట్టి ఎప్పుడూ మనం సత్యాన్ని నమ్ముకోవాలి మనం సత్య స్వరూపులుగా వెలగాలి అని అనుకుంటే సత్య మార్గంలో చెరించాలి తప్ప వీటన్నిటికీ ఏమో నేను చాలామంది చాలామంది నాకు ఉత్తరాలు రాశారు నాకు పరోక్షంగా చెప్పారు కొందరు ప్రత్యక్షంగా చెప్పారు నువ్వు పోయే మార్గం తప్పు అని ఇప్పుడు కాదులేండి ఒకప్పుడు చిన్నప్పుడు కానీ నేను వదిలిపెట్ట ఎందుకని మనకు సత్యం కావాలి కాని మనం ఎక్కడ పుట్టాము ఏ కులంలో పుట్టాము ఏ సంప్రదాయంలో వచ్చాము అనేది ప్రధానం కాదు కాబట్టి రాగాది గౌరవాత్ శాస్త్రం అతిక్రమంత శంకరుల కాబట్టి బృహదారానికి భాష్యంలో చెబుతారు ఈ మాట దృశ్యంతే హి పురుషాహ రాగాది శాస్త్రం అతిక్రామంత ఈ రాగద్వేషాల్లో బడి శాస్త్రాన్ని కూడా వాళ్ళు విశ్వసిస్తారు అంటే శాస్త్రమే ప్రమాణం ఎందుకంటే జ్ఞానం శాస్త్రంలో ఉంది మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కాబట్టి నాకు మోక్షం కావాలంటే నీకు జ్ఞానం కావాలి నీకు జ్ఞానం కావాలంటే శాస్త్రవైపుకు నువ్వు రావాలి మరొక విధంగా జ్ఞానం కలిగేటువంటి అవకాశం లేనలేదు ఎందుకంటే ఉన్నదే గనక ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి అదే మోక్షము ఇక్కడ శంకరుల వారికి ఇతరులకు ఉండేటువంటి తేడా ప్లీజ్ అండర్స్టాండ్ కాబట్టి జ్ఞానాదేవత కైవల్యం ఒక జ్ఞానం వల్లనే మనకి ఇది వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రాగ ద్వేషాల వడిలో పడకూడదు మనం పాలు కొందరికి ఇష్టం కొందరికి అయిష్టం అయ్యా పాలు తాగుతారా అబ్బె లేదండి చిన్నప్పటి నుంచి నాకు పనే పడదండి అయ్యా కాఫీ తాగుతావా పాలు అయితే తాగతాను సార్ ఏం చేస్తాం చెప్పండి ఈ పాలును మంచి అంటామా చెడని అంటామా అనడానికి అవకాశమే లేదు ఎందుకని పాలలో దోషం లేదు ఒకవేళ దోషమే ఉంటే మనసులో ఉంది కానీ ఇంకొక విధంగా లేనే లేదు కాబట్టి ఈ రాగద్వేషాలు మగ్నస్య ఆ సంసార సముద్రంలో మగ్గనస్య నిమగ్గనస్య లసత అక్కడ తెలుస్తూ ఉండేటువంటి ఊర్మి ఆ అలలు ఏవైతే ఉన్నాయో రాగద్వేషాలు అనేటువంటి అలలు ఏవైతే ఉన్నాయో వాటి చేత నీ నేను పీడింపబడినటువంటి వాణ్ణి బాధపడుతున్నటువంటి వాణ్ణి సుఖపడలేకపోతున్నటువంటి వాడిని లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అయ్యా నీ చెయ్యి నందించి నన్ను ఈ సంసార సముద్రము నుండి సెకండ్ శ్లోక ప్లీజ్ థర్డ్ శ్లోక ఇంతకుముందు మనం చూసింది సంసారం సముద్రం కదా నేను అన్నాను ఇక్కడి నుంచి మీకు ఉదయం చెప్పాను ఇక్కడి నుంచి ప్రతి శ్లోకంలో సంసార అంటూ ప్రారంభం అవుతాడు అంటే సంసారాన్ని ఒక ఉదాహరణతో పోలుస్తూ రావడం ఇక్కడ అరణ్యం ఇప్పుడు సముద్రం అయిపోయింది నెక్స్ట్ అరణ్యం సంసార సాగరాన్ని చూచాం ఇప్పుడు సంసార అరణ్యం కాబట్టి సంసారం అనేటువంటి అరణ్యం సంసారఘోర గహనేరతో మురారే మారోగ్రభీకర మృగపవర ప్రవర అర్థస్ మత్సర నిదాఘ నిపీడత్య లక్ష్మీ నృసింహ మమ దేహీ కరావలంబం సంసార ఘోర ఇతడింది ఘోరం చూసుకోండి సంసార ఘోర గహనీ చరతో మురారే మాగ్ర భీకర మృగ ప్రవరార్జిత ఆర్త మత్సర నిదాఘ నిపీడత్యా లక్ష్మీ నృసింహ మమే కరావంబం సంసార ఘోర ఇది అరణ్యం ఘోరారణ్యం అందుకని ఘోరతో స్టార్ట్ అయ్యారు భయంకరమైనటువంటి ఘోర అంటే భయంకరమైన గహనే గహనే అంటే అరణ్యములో అడవిలో అని అర్థం గహనే కాబట్టి సంసారము అనేటువంటి ఘోర గహనే భయంకరమైనటువంటి అడవిలో చెరతహ నేను చెరిస్తూ ఉన్నాను తిరుగుతూ ఉన్నాను చె నేను ఎక్కడున్నాను అంటే సంసారం అనేటువంటి అరణ్యంలో తిరుగుతూ ఉన్నాను పరిభ్రమిస్తూ ఉన్నాను ఎక్కడలోనే నేను అరణ్యంలో ఉన్నాను ఏ అరణ్యము సంసారమనేటువంటి అరణ్యం ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి అరణ్యంలో చరత చెరిస్తూ ఉన్నాను మరో గ్రభీకర మృగ ప్రవరాధిత మార మార అంటే మన్మధుడు లైంగికం కామం మార ఉగ్ర ఉగ్ర అంటే క్రూరమైనటువంటి ఈ మన్మధుడనే క్రూరమైన భీకర భయంకరమైన క్రూరమైన భయంకరమైన కాబట్టి ఉగ్ర అంటే క్రూరమైన భీకర అంటే భయంకరమైన మృగప్రవర మహామృగంచేత మృగ ప్రవర విశేషం అది కాబట్టి ప్రవర మృగ అనే అర్థం గొప్ప మృగంచేత అని అర్థం కాబట్టి ఈ మన్మధుడు అనేటువంటి క్రూరమైన భయంకరమైన గొప్ప మృగంచేత అర్థిత అర్థిత బాధింపబడ్డవాణ్ణి ఆర్తనుణ్ణి మత్సర నిదాఘన్ని పీడిత మత్సరా మాత్సర్యం అంటే అసూయ ఈర్ష ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మత్సరా ఈ మాత్సర్యం చేత నిదాగ అంటే మాత్సర్యమనే నిదాగ నిదాగ అంటే గ్రీష్మం ఎండాకాలం కదా గ్రీష్మంలో ఎంత భయంకరంగా ఉంటది వేసవి ఎండలు దాంట్లో నిధాగ ఆ గ్రీష్మములో నిపీడితశ పీడింపబడ్డవాణ్ణి కనుక లక్ష్మీ ఏ హే భగవాన్ లక్ష్మీ స్వామి మమదేహి కరావలంబం నీ చేయూతను నాకు అందించు కాబట్టి సంసారం అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి అరణ్యము అంటే అరణ్యం ఎట్లా ఉంటుంది అడవి మీరు దొడలే నేను దొడలే తీర తీరా దాంట్లో ఎంటర్ అయితే మాత్రం ఎక్కడ ఏముందో మనకు తెలిసి రాదు అది అరణ్యం అంటే అరణ్యం అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏది ఎక్కడుందో మనకు తెలిసిరాదు కాబట్టి భీకరంగా ఉండేటువంటి అరణ్యం ఘోరమైనటువంటిది పైగా భయంకరమైనటువంటి గహనే ఘోరగహనే భయంకరమైనటువంటి అరణ్యం అంత చెట్లతో కప్పేసి ఉంది ఎటు పోయినా కూడా దారి ఉండదు కాబట్టి ఎలా పోవాలో తెలీదు సంసారం అనేటువంటి ఈ అరణ్యంలో ఎలా చెర్ంచాలో తెలియదు ఎవరి దారి వాడిది తండ్రి చెప్పింది కొడుకు వినడో కొడుకు చెప్పింది భార్య భార్య చెప్పింది అన్న అన్న చెప్పింది తమ్ముడు దాన్ని సంసారం అంటారు ఎవరి మార్గంలో పోవాలనో ఎవరికీ అర్థం కాదు ఏది ఎక్కడో తెలియదు మనం పోతూ ఉంటే ఒకవైపు నుంచి భయంకరమైన సర్పం రావచ్చు మరొక గుహలో నుంచి ఒక పాము రావచ్చు ఇది పులి రావచ్చు కాబట్టి ఏది ఎప్పుడు ఎలా వస్తుందో మనం ఊహించేటువంటి పరిస్థితే లేకుండా ఉంటది దీన్ని అరణ్యము అని అంటారు ఇది సత్యం అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం భగవద్గీతలో భగవంతుడు నాయన ఇది అనిత్యమైనటువంటిది అరణ్యం సంసార అరణ్యం నిత్యమైనది కాదు అనిత్యం అం సుఖం లేదు స్వామీజీ సుఖం లేదనంటే ఎట్లా స్వామిజీ ఇప్పుడు సుఖం ఉండబట్టే కదా కొద్ది గోపాల్లాడుతా ఉన్నాము ఈ ప్రపంచంలో అసలే సుఖం లేదంటే ఈ ఈ సన్యాసులతో వచ్చిన బాధ ఈ భగవద్గీతతో వచ్చిన బాధ ఎందుకని అని అసఖం ఏంటి స్వామీజీ సుఖమే లేదనంటే ఎట్లా సుఖం ఉండలేదా ఏం లడ్డు తింటే సుఖం సినిమా చూస్తే సుఖం లేదా వన్డే మ్యాచ్ కటకలో చూస్తే సుఖం లేదనే కదా ఉపన్యాసంలో కూర్చొని ఉండేది కాబట్టి కాబట్టి ఈ సుఖమే లేదా అని నోనో సుఖం ఉంది సుఖం అల్పం బహు క్లేశ విషయ గ్రాహిణా నృనాం అనంతం బ్రహ్మనిష్టానాం ఇది వేదాంత డిండి ఆచార్యుల వారు చెప్తారు వేదాంత డిము వేదాంత భేరి అనేటువంటి గ్రంథంలో చెప్తారు సుఖం అల్పం సుఖము ప్రపంచంలో లేదు సంసారంలో లేదని కాదు ఉంది కానీ కొద్దిగా ఉంది అది సుఖం అల్పం బహు క్లేశ కానీ దుఃఖం మాత్రం విపరీతం కొద్ది సుఖం ఉన్నట్టే ఉంటది కాని దాని తర్వాత వచ్చేటువంటి దుఃఖం మాత్రం అనంతం గోకడం ఈజీ ఆ తర్వాత తర్వాత ఉంటుంది దానికి అతంత ఉండాలి కాని ఒక కవి అన్నాడు తీట భాగ్యశాలికి ఆయన చూడండి ఆయన కవిత్వం ఎట్లుందో అంటే భాగ్యశాలి ఎవడు ఈ ప్రపంచంలో ఎవడికైతే తేట ఉంటదు దురద ఉంటదు వాడికి మించిన భాగ్యశాలి లేదని తీట భాగ్యశాలికి ఆ వాటముగా గోళ్ళు ఉండే అంటే గోకడానికి తరువాత చెప్తాడు ఇంకా ఆ వేణీళ్ళుంటే బాగా గోకేష్ గనక వేణీళ్లు పోస్తేనట సాలు ఈ జీవితానికి లక్ష్మీ లక్ష్మీ నృసింహస్థాత్రం అవసరం లేదు బ్రహ్మసూత్రాలు అవసరం లేదు భగవద్గీత అవసరం లేదు అవా ఏంటయ్యా వీటి వల్ల దేవేంద్ర పదవి తిమ్మన మంత్రి అది అక్కడ కాబట్టి ఇంకొక దేవేంద్ర పదవు మనకు అవసరం లేదు ఈ తేటు ఉంటే చాలు దొరద ఎక్కడ చేస్తాం ఎవరెవరు సుఖాలు వాళ్ళు ఇవే రాకద్వేషాలు అర్థమవుతుందే అది గోకినంత వరకు బాగుంటుంది సార్ ఆపిన తర్వాత దళస్తుంది ఏమి ఇదే సంసారం ఇంకేదో కాదు సంసారం కొద్దిసేపు కోడం తర్వాత అంతా బాధపడతా ఉండడం అంతే ఇంకేం లేదు సార్ వాస్తవం చెప్తున్నాను దిస్ ఇంతే సంసారం అంటే ఇంతే సుఖం అల్పం బహుక్లేశ అసలు సుఖం లేదని చెప్పడం లేదు ఆచారు వారు తమస్ చూడండి భగవంతుడు కూడా భగవద్గీతలో అనిత్యం అసఖం లోకం ఇమం లోకం ఈ లోకం ఏదైతే ఉందో ఇది అనిత్యమైనటువంటిది ఇంపర్మనెంట్ ఇది శాశ్వతంగా ఉండదు అనిత్యం మార్పు చెందుతూ ఉంటది పరిణామశీలంగా ఉంటది ఎప్పుడు ఏదో ఒకటి మార్పు చెందుతూ ఉంటుంది ఇప్పుడు మన తాతగారు చూసినటువంటి ప్రపంచం ఇప్పుడు లేదు మనం చూసిన ప్రపంచం కూడా లేదు ఒక్కొక్క ఊరికి పోతే ఏంటండి నేను నేను యాక్చువల్లీ టెల్లింగ్ మొన్న కరీంనగర్లో నేను ఆశ్చర్యపోయాను కరీంనగర్కి నేను పోయి పదహారు సంవత్సరాలు ఎన్నో ఎగ్నాలజ్ చేశాను అక్కడ కానీ మొన్న చూస్తుంటే ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ సిటీ అబ్బాయిది కరీంనగరా అని అనిపించింది నాకు కాబట్టి ఒకసారి చూసినట్టుగా ఒకసారి ఉండదు ఈ మార్పు జరగడం పరిణామశీలంగా ప్రపంచం మనకు తెలుస్తూ ఉంటది ఏది ఎప్పుడు ఒక విధంగా ఉండదు కాబట్టి అనిత్యం ఇది అసుఖం చూసారా ఎంత అందంగా అన్నాడు ఆ పదం అసుఖం అన్నాడే కానీ నా సుఖం అనలేదు ఓన్లీ అక్షరం అసుఖం నా సుఖం అసుఖం అంటే సుఖం ఎక్కువగా లేదు అని అర్థం కొద్దిగా ఉందని అర్థం నా సుఖం అంటే అసలు సుఖమే లేదని అర్థం కాబట్టి సుఖమే లేదని భగవంతుడు చెప్పడం లేదు అప్పుడు అనిత్యం అసుకం లోకం ఇమం ప్రాప్య ఇటువంటి లోకాన్ని పొందిన తరువాత ఇటువంటి సంసారమనేటువంటి అరణ్యంలో ప్రవేశించిన తరువాత చేయాల్సింది ఏమిటంటే భజస్వ మాం మాం భజస్వ మాం సేవస్వ నాయన నన్ను భజించు ఎందుకని నేను నిత్యం గనక నేను నీకు అనంత సుఖాన్ని ప్రసాదించేటువంటి వాడిని కనుక కాబట్టి అనిత్యమైనటువంటి ఈ ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ అల్ప సుఖాల మధ్య జీవితాన్ని అన్యాయం చేసుకోవడం కన్నా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలంటే మాం భజస్వ కాబట్టి అనిత్యం అసఖం లోకం ఇమం ప్రాప్య మాం భజస్వ అంటే రాగము ద్వేషము రెండు చూసాం ఇప్పుడు ఇక ఇక పోతే ఏమిటంటే ఈ సుఖమల్పం బహు క్లేశ ఇది సంసార ఇంకేం లేదు కాబట్టి లోకం ఏదైతే ఉందో ఇది లోకం కాదు శోకమయం ఇది కూడా ఆచార్యుల అన్నాడు లోకం శోకహత్య సమస్తం విద్య వ్యాధి అభిమానగ్రస్తం లోకం శోకహత్య సమస్తం విద్ధి తెలుసుకో అభిమానాలతో దుఃఖాలతో శోకాలతో నిండిపోయినటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో దీన్ని లోకమనడం కన్నా శోక అనడమే మంచిది ఎందుకని శోకమయము లోకము జ చే రాజా రామ రమ సీతారమరామ రాజా రమ రమ సీతారయ రమ సీతారా శోకమయము లోకము అనుభవించోటే మానవ జన్మో శోకమయము లోకము అనుభవించోటే మానవజన్మూ శించడము నిరాశ చందడము కుండెలు పిండుతు బ్రతకటము ఆశించడము నిరాశ చందటము కుండెలు పిండుతూ బ్రతకటము లోకము కాదు స్థిర లోకము కాదు స్థిర వాసము సొంతము శాంతము లోకము కాదు స్థిర వాసము సొంతము తెలియుట శాంతము ఎంతకాలం ఈ ప్రపంచంలో ఉండినా ఏదో ఒక రోజు మనం దీన్ని వదిలిపెట్టిపోవాలి ఎవరితో ఏ విధమైనటువంటి సంబంధాలు పెంచుకున్నా ఒకరోజు వాళ్లైనా మనల్ని వదిలిపెట్టిపోవాలి లేదా మనమైనా వాళ్ళని వదిలిపెట్టిపోవాలి ఇది అనివార్య జీవన సత్యం దీని నుంచి ఎవరూ తప్పుకునేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఈ సంసారం అనేటువంటి భయంకరమైన ఘోర గహనే ఈ సంసార అరణ్యంలో మనం చరత చెరిస్తూ ఉన్నాం ఎందుకని ఇది శాశ్వతం మాత్రం కానీ కాదు పైగా మారోగ్ర భీకర మృగ ప్రవరార్థిత్య కాబట్టి మా మార మారంటే మన్మధుడు ఉగ్ర క్రూరమైనటువంటి భీకర భయంకరమైనటువంటి మృగ ప్రవర ఈ గొప్ప మృగంచేత మన్మధుడు అనేటువంటి మృగంచేత అర్ధితస్య మనం బాధింపబడుతూ ఉన్నాం బాధింపబడుతూ ఉన్నాం కాబట్టి ఒకవైపేమో ఈ సంసారమైనటువంటి భయంకరమైనటువంటి అరణ్యంలో చేరిస్తూ ఉన్నాం ఒకవైపేమో ఈ కామం అనేటువంటిది ఉంది అందుకని అనేకమైనటువంటి చేయకూడదు అన్ని కామము అనేటువంటిది ప్రగతి నిరోధకం ఎప్పుడైనా సరే కాబట్టి మనిషి ముందుకు పోవడానికి అడ్డుపడేటువంటిది ఇది కాబట్టి దీన్ని దృష్టి నుండి ఆరంభం కావాలి దీన్ని సరిచేయడం కామము అనేటువంటిది ఏదైనా మనం చూసామనుకోండి దాన్ని వాంఛిస్తాం ఇదే కామంగా పరిణమిస్తుంది కానీ దృష్టి నుంచి ప్రారంభం కావాలి ఎక్కడెక్కడైతే మనం ఏదైతే ఆశిస్తూ ఉన్నామో ప్లీజ్ పునః పునః మనిషి మనసి దోషం చింతయా ఆవర్తయా అన్నది శాస్త్రం పునః పునః మళ్లీ మళ్లీ మనసులో ఏం చేయాలి మనసి మన మనసులో దోషం చింతయా ఆ విషయాల్లో ఉండేటువంటి దోషాన్ని మనం చింతించాలి ఆవర్తయా పునః పునః చేయాలి పని కాబట్టి ఎందుకు మన మనసు దానిమీదకు పోతా ఉంది ఎందుకు ఈ కామోద్రేకాలన్నీ కదులుతూ ఉన్నాయి ఏమిటి వాటి వల్ల చర్విత చర్వణంగా వాటిని అనుభవిస్తూ మనం ఇంతవరకు సాధించింది ఏముంది జీవితం నిష్ఫలమైపోవడం తప్ప నిరాశతో కృంగిపోతున్నామే కాని జీవితంలో పొందింది ఏమిటి దీన్ని మనసు చింతయా ఆవర్తయా కాబట్టి దీన్ని పునః పునః మళ్లీ మళ్లీ దీన్ని ఆలోచన చేయాలి అంటాడు ఇంకేం లేదు ఇది దీన్ని ప్రతిపక్ష భావనంటది శాస్త్రం అంటే ఏదైతే మనల్ని బాధిస్తూ ఉందో దానికి వ్యతిరేక్తమైనటువంటి రూపంలో ఆలోచనలు చేయడం కాబట్టి ఒకటి చూచాం దృష్టి ఇదే దృష్టిని సరిచేసుకుంటూ పోవడం ఆచారు వారు అంటారు బజగోవిందంలో నీస్త నారీ స్న పరదేశం దృష్వా మాగ మోహం ఆ నారీ స్న దృష్ట మాగ మోహేతన్ మాంస వసాది వి మాం సత్వసీ వి మనసి విచింతయ వారం వార మనసి విచింతయ వారం వార భ గోవిందం భజ గోవిందం గోవిందం భూఢమే మనసి విచింతయ వారం వారం మనసి దోషం చింతయా ఆవర్తయా పదే పదే మనం ఏంటి నారీ స్తనభర నావీ దేశం దృష్వా మాగా మోహావేశం అంటే శాస్త్రం ఒక్కడ చెప్తుంది మనం రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి అక్కడ ఎందుకని అంటే పురుషుల విషయంలో పురుషులు స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇది దృష్టితో దృష్టి చూచేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఆయన ఇప్పుడు మార్కండేయ మహర్షి కూర్చొని ఉంటే క్షీరసాగరంలో నుంచి లక్ష్మీదేవి వచ్చింది పయోనిధి ఉదయం చూసాం కదా శ్రీమత్ పయోనిధి నికేతన ఆ పాలకడలలో నుంచి వచ్చింది లక్ష్మీదేవి లక్ష్మీదేవి వస్తే ఎవరు కాదంటారు చెప్పండి డబ్బు కదా సన్యాసులకు కూడా అయ్యా ఇప్పుడు కొన్ని కోట్లు ఇస్తాడు అంటే సన్యాసి కూడా లేచిపోతాడు ఎందుకంటే ధనం మీద వ్యామోహం కానీ లక్ష్మీదేవి వచ్చినప్పుడు అందరూ మాకు కావాలన్నారు కామదేను ఎవరికి పోయిందో తెలీదు కల్పతరువును ఒకరికి పోయి తీసుకున్నారు ఇట్లా ఒక్కొక్కరు కోటి తీసుకుంటూ ఉన్నారు లక్ష్మీదేవి వచ్చాడు మాకు కావాలి మాకు కావాల మాకు కావాలని అందరినీ కూర్చొని పెట్టాడు కూర్చున్నది అందరు కూర్చున్నారు ఈమెకి ఒక పూలమాలిచ్చారు స్వయంవరంలాగా అమ్మ నువ్వు ఒక్క వరుసగా చూసుకుంటా పోయింది మొట్టమొదట దేవతలు కూర్చున్నారు మాకేయకుండా పోతుంది అని దాటిపోయింది ఏంటి రా మా అన్నలు దాటింది ఇంకెవరుండారని తర్వాత రాక్షసులు ఉండారు వాళ్ళనే దాటిపోయింది తర్వాత తపస్సు చేసిన తాపస్లున్నారు వాళ్ళనే దాటిపోయింది శివుడున్నాడు శివుడిని కూడా దాటిపోయింది కారణం ఏంటి ఆవిడ ఆలోచన వేరుగా ఉండే ఇదే ఎవరి ప్రపంచం వాళ్ళది ఇలా చూసింది ఈ దేవతలు వీళ్ళు మంచోళ్ళేను దేవతలు గనక దైవీగుణ సంపన్నులు బాగానే ఉంది దేవానాం ఆశ్రిత బానే ఉంది కానీ వీళ్ళు కామాన్ని జయించిన వాళ్ళు కాదు ఇప్పుడు చూడలే ఇంద్రుడు చూడలే ఉదయాన్నే నాలుగు గంటలకి ఏం పని వాడికి కాదు ఉదయం నాలుగు గంటలకి గౌతమ మహర్షి ఆశ్రమం దగ్గర పోవడం ఎందుకు కోడై కూయడం ఎందుకు కొంప ముంచుకోవడం ఎందుకు ఇవన్నీ ఎందుకు జరిగాయి కాబట్టి దేవతలే కాని వీళ్ళు కామాన్ని జయించిన వాళ్ళు కాదని దాటిపోయింది ఆ తర్వాత రాక్షసులు నరిచి వీళ్ళకి కామమే కాదు క్రోధం కూడా ఇటువంటి వాళ్ళు ఉపయోగం లేదని దాటిపోయింది తర్వాత శివుడు కూర్చోడు శివుడిని చూసింది ఇతన్లో ఏ దోషం లేదు కానీ ఏంది ఈ పాములేంది ఈ బూడిదేంది ఒకవేళ ఇష్టపడి ఎవండి అని అంటే పాము ఏమీ కారణం అనుకుంటున్నా నేను అట్లేమన్నా ఊహించిందో ఏమో ఆయన్ని కూడా దాటిపోయింది చివరిగా కూర్చొని ఉన్నాడు ఒక వ్యక్తి అతనెవరో తెలుసా మార్కండేయ మహర్షి మార్కండేయ మహర్షి కూర్చొని ఉన్నాడు అతనిలో ఏ దోషం చూడడానికి అవకాశం లేదు సరెండర్ అయిపోవాల్సిందే లక్ష్మీదేవి తీరా దగ్గరకు వచ్చింది ఏమో ఆయన ఆ పని చేయకుండా ఉంటే ఆ మేసేస్ ఉండేదేమో తర్వాత స్వామి పని ఎట్లు ఉండేది వేరే విషయం తీర అక్కడికి వచ్చిన తరువాత ఆమె దగ్గరికి రాగానే మార్కండే మహర్షి కళ్ళు మూసాడు ఎందుకు కళ్ళు మూసాడో తెలియదు కానీ ఆవిడ అనుకుంటా ఉంది భార్య ఎంతో ప్రీతిగా దగ్గరకపోతే కళ్ళు మూసుకొని పడుకుని నిద్రపోయేటువంటి భర్త ఎందుకు నాకు దేనికి తొలితను నాకు అవసరం లేదు అనుకున్నది కానీ ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా ఆయన ఎందుకు కళ్ళు మూసాడంటే ఈవిడ చూడు ఎంత అందంగా ఉందో ఎంత సౌందర్యంతో దిదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉందో ఈవిడే ఇట్లుంటే నా బాలకృష్ణుడు ఇంకెంత అందంగా ఉంటాడు ఆయన సృష్టిలో ఉండేటువంటి వీళ్లే ఇట్లా సుందరంగా గోచరిస్తూ ఉంటే ఈవిడిని తయారు చేసినవాడు సృష్టించినవాడు నా బాలకృష్ణుడు ఎంత అందంగా ఉంటాడు అని ఆయన ధ్యానమగ్నుడు అయ్యాడట అది ఇంకేం దృష్టి చూచారా నాదీ స్తనబర నాబీ దేశం దృష్వా మాగా మోహావేశం ఏతన్ మాంసవసాది మనసు విచింతయ్య వారం వారం ఏముంది ఏముంది ఏముంది చెప్పండి ఇది ఇది ఒక అందమైనటువంటి గూడు అంతే ఇక్కడ ఏమీ లేదు అది మనసు విచిత్రయ మనసులో ఆలోచనలు జరగాలి ఇక్కడ కేవలం ఈ దేహంలో ఏముంది దేహాన్ని కదా అందుకని దృష్టి నుంచే స్టార్ట్ కావాలి దృష్వా మాగా మోహావేశం కాబట్టి ఆ దృష్టిలో మోహం రాకుండా చూసుకుంటూ ఉండాలి ఏముంది కేవలం మాంసం రక్తం మలం రోమాలు ఏ మజ్జ ఇంతకన్నా ఏముంది గనక ఈ దేహంలో నారీస్తన భర నాభిదేశం దృష్వా మాఘ మోహావేశం ఏతన్ మాంసవసాది వికారం ఇంకంతకన్నా ఇంకేమీ లేదు కాబట్టి లోపల ఇంత మలిన పూరితమైనటువంటి వస్తువులన్ని ఉంచి పైకి ఒక అందమైనటువంటి చర్మపు పొరగప్పాడు అంతకన్నా ఇంకేం లేదు ఆ చర్మపు పొరను తొలగిస్తే లోపల ఉన్నదంతా కూడా దుర్గంధ పూరిత పూరితమైనటువంటి మలిన కోపం అస్థిభంజరం దీంట్లో సుఖమేముంది అని ఆలోచన చేసేటువంటి వాడు ఈ ఒక్క విషయంలోనే కాదు మారహ అంటే మన్మధుడు అంటున్నాడు కాబట్టి చెప్తున్నా కాబట్టి అదే కాదు ఉగ్ర క్రూరమైనటువంటి భయంకరమైనటువంటి ఆ గొప్ప మృగం అది అందరినీ పాడు చేస్తుంది దీని విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ భయంకరమైన మృగం కూడా ఎక్కడో లేదు ఆ సంసారం అనేటువంటి అరణ్యంలోనే తిరుగుతూ ఉంది ఆర్తస్య హే భగవాన్ నేను దీనుణ్ణి అది నేను దీనుణ్ణి ఎందుకంటే ఒక యువకుడైనటువంటి సాధు ఉంటే అతని దగ్గరకు ఒక నర్తకి వచ్చింది ఆమె చక్కగా హావభావ విన్యాసాలతో అద్భుతంగా నాట్యం చేసేటువంటి సౌందర్యవతి ఆవిడ వచ్చి ఆ సాధువు దగ్గర నిలబడి యువక సాధువు దగ్గర అయ్యా నేను ఒక కార్యక్రమం మీద వచ్చాను ఏమిటమ్మా అని అడిగాడు ఆ మాట మళ్లీ అనద్దు. ఏమిటి అనండి చాలు సంబోధన అవసరం లేదు అమ్మాని ఎందుకంటే నేను నిన్ను వివాహం చేసుకోవాలని అభిప్రాయపడి వచ్చాను మీరు మరో రకంగా ఊహించొద్దు ఎందుకు వివాహం చేసుకుంటున్నాను అంటే ఏదో నాలో కాముద్రేకాలు కదిలి నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలని అనుకోవడం లేదు ఏదో అనుభవించాలనేటువంటి కాంక్ష నాలో లేదు ఎందుకు అని అంటే ఇంత మహా మేధావి గదా మీరు మీ ద్వారా ఒక బిడ్డ కలిగితే ఈ మేధస్సు అంతా కూడా మీతోనే అంతరించిపోకుండా మీ వల్ల గనక ఒక బిడ్డ గనక వస్తే వాడి వల్ల కూడాను రాబోయేటువంటి కాలంలో జ్ఞానం అందుతుంది గనక ఆ మహా ఉద్దేశంతో నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలి మీలాంటి బిడ్డకి జన్మనివ్వాలని అంతేగాని మరొకటి కాదు అంటే ఆ యువక సన్యాసి అంటాడు నిజమే చాలా అందమైన ఆలోచన చాలా భావగర్భితమైనటువంటి భావన దీన్నెవరూ కాదనడానికి అవకాశం లేదు కానీ ఒక్క మాట చెప్తాను అటువంటి బిడ్డకు నువ్వు జన్మనివ్వాలి అని అంటే ఎంత టైం పడుతుంది ఎన్ని నిమిషాలు గంట ఎన్ని గంటలు రోజు ఎన్ని రోజులు మాసం ఎన్ని మాసాలైతే సంవత్సరం ఈ పిల్లవాడు వచ్చేటప్పటికి జ్ఞానం కలిగేటప్పటికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది పదిహేను ఇరవై సంవత్సరాలు ఎంత కాలం వేస్ట్ అయిపోతా ఉంది ఎందుకమ్మా పిచ్చిదానా నీకు కావాల్సింది అంత అటువంటి బిడ్డకు జన్మనివ్వాలనే కదా దానికి ఇంత టైం వృధా చేసుకోవడం ఎందుకు ఈ క్షణాన్ని నీ గలిగిపోతాడు ఎందుకని నన్నే నీ బిడ్డగా అంగీకరించవచ్చు కదా నన్ను నీ బిడ్డగా తీసుకుంటే ఇంకేం కావాలి ఈ ప్రపంచంలో ఈ క్షణంలోనే నీ సమస్య పరిష్కారం అయిపోతుంది కదా అంటాడు దృష్టి దృష్టి నుంచి మారాలి దృష్ట్యం జ్ఞానమయం కృత్వా పశ్చేతు బ్రహ్మమయం జగత్ ఎప్పుడైతే మన దృష్టి జ్ఞానాకారమైపోతుందో కనిపించేదంతా బ్రహ్మస్వరూపంగానే ఉంటుంది కాబట్టి ఈ మన్మధుడనేటువంటి మహామృగం కూడా తిరుగుతూ ఉన్నాడు ఆర్తస్య మత్సర నిదాఘ నిస్య నేను దీనుణ్ణి ఆర్తస్య మత్సర నిదాఘ నిదాఘ అంటే గ్రీష్మం వేసవికాలంలో ఉంటుంది చూసారా అది ఆ బాధ ఆ కాబట్టి మత్సరము మాత్సర్యము ఈర్ష అనేటువంటి గృష్మము చేత నిపీ పీడింపబడుతూ ఉండేటువంటి వాడిని కాబట్టి మత్సరము అనేటువంటిది మత్సర్య అంటే అసూయ ఈర్ష ఏంటి గుణం కనపడుతూ ఉండినా గుణేశు సత్య పరో పరేషు దోషారోప అసూయ అది జలసే అంటే ఇంకేదో కాదు వాళ్లల్లో మనకు గుణాలు కనపడుతూ ఉండినా సుగుణాలు కనపడుతూ ఉండినా తమస్సుతో సుగుణాలు కనపడుతూ ఉండినా దోషాలు చూస్తూ ఉండడం ఒకవైపు సుగుణాలు కనపడుతున్నాయి అయినా కూడా దోషాన్ని ఆరోపిస్తూ పోవడం దోషారోపహ అసూయ శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు హే దుర్యోధన ఇట్రా ధర్మరాజు ఇట్రా మీ ఇద్దరికి చిన్న పరీక్ష పెడతాను చిన్నప్పుడు కాబట్టి మీరు వెళ్లి ఒకరితో ఇద్దరు కలిసి వెళ్లకుండా ఇద్దరు వేరే ఇని మన రాజ్యంలో ఎంతమంది మంచివాళ్ళుండారు ఎంతమంది చెడ్డవాళ్ళు ఉండారో వాళ్ళని ఒకసారి సెన్సస్ జనాభా లెక్కలు తీసుకొని రమ్మని పంపించాడు ఆ రోజుల్లోనే పోయారు ఇద్దరు వచ్చారు వచ్చిన తర్వాత దుర్యోధను అడిగాడు నువ్వు ఇందుకే కష్టపెట్టాని పంపించావేమో కృష్ణ ఎంతమంది చెడ్డవాళ్ళు ఎంతమంది మంచివాళ్ళు తెలుసుకొని రమ్మన్నావు అసలు మంచివాడు ఒక్కడు లేడన్నాడు ఎందుకని ఎవరిని చూసినా ఏదో ఒక లోపం స్వామీజీలో స్వామీజీలో కూడా లోపమే ఎందుకని ఉపన్యాసం మధ్యలో ఎవడన్నా నడవ మనం స్వామీజీ కథ బయటపడుతుంది కాబట్టి కోపడతాడు ఎందుకని మధ్యలో నడిచారు అది ఒకప్పుడు లే ఇప్పుడు అది కాదు కదా ఇది మార్పు పరివర్తన వ్యక్తుల్లో పరివర్తన వస్తుంది కదా నాలో కూడా వచ్చింది అంతే ఇంకేం లేదు కాబట్టి ఎవడూ నాకొక్కడు కూడా మంచివాడు కనపడలేదని దుర్యోధనుడు చెప్తే తరువాత వచ్చాడు కొంతకాలానికి ధర్మరాజు అయ్యా ధర్మరాజు నువ్వు వెతిగా వెతకడానికి పోయావు కదా ఎంతమంది మంచివాళ్ళు ఎంతమంది చెడ్డవాళ్ళు అంటే కృష్ణ నాకొక్కడు కూడా చెడ్డవాడు కనపడలేదు కృష్ణ ఎందుకని ఏ వ్యక్తిని చూసినా ఏదో ఒక మంచి కనపడతానే ఉంది అంటాడు ఏదో ఒక మంచి సుగుణం అర్థం కదా కాబట్టి ధర్మరాజుకి ఎక్కడ పోయినా ఓ మంచి కనపడింది దుర్యోధనుడికి ఎక్కడ పోయినా చెడే కనపడింది మనలో అదే ఈ ప్రపంచంలో గోచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈర్ష మత్సరం అనేటువంటిది అందుకే ఇంతకుముందు నేను చెప్పాను చూడండి సూదిలాగా ఉండొద్దు బెజ్జం కాబట్టి దారంలాగా ఉండని అంటే ఇంతకుముందు చేట జల్లెడు కదా దానికి జోడిస్తున్నా నేను సూది లాగా అంటే సూది కుట్టే స్వభావం సూది ఏం చేస్తుంది చూడండి రంధ్రం వేస్తూ పోతుంది అంతే కదా ఇప్పుడు గుడ్డ కుట్టుకుంటూ ఉంటాను ఆయన పూర్వం పూర్వం ఇప్పుడు చినిగితే కుట్టుకోవడం కాదు చినిగిందేమో అనే సందేహం వస్తేనే బారేస్తున్నారు కానీ నేను చెప్పేసి పూర్వం విషయం కాబట్టి గుడ్డలు కుట్టుకునేవాళ్ళు అమ్మగారులు అలా కుడితే ఇది రంధ్రం వేస్తూ పోతుంది సూది దానికి రంధ్రాన్వేక్షణే ప్రధానం ఇంకేం లేదు రంధ్రం ని దారం చెప్తుంది రంధ్రం వేయడం కాదు దాన్ని పూడ్చుకుంటూ పోవాలని సూది దారమే దాన్ని రంధ్రం పోతే దారం దాన్ని పూడ్చుకుంటూ వస్తుంది చూసారా కాబట్టి సూదిలాగా ఉండదు దారం లాగా ఉండు కాబట్టి ఎక్కడైనా మంచినే చూడు ఏమైంది సరేనా ఇప్పుడు నిజమే క్లాప్స్ కొట్టినంత మాత్రాన ఉపయోగం లేదు నాయన అది మనం అప్రిషియేషన్ అది ఇప్పుడు నేను చెప్పేది మీకు నచ్చింది అనుకోండి అప్రిషియేట్ చేయడానికి ల్యాబ్స్ కొడతారు కానీ నేను చెప్తున్నా అదే దేనికోసమైతే మనం చప్పట్లు కొట్టాము అదే గనక జీవితంలో ఆచరిస్తే ఇక ఆనందానికి అవధులేము సరేనా అప్పుడు మనం చప్పట్లు కొట్టిన అవసరం మనల్ని చూసి ఇతరులు కొడతారు చప్పట్లు ఇది కదా జీవితం ఈ విధంగా కదా ఉండాలి అని అనుకుంటారు ఎప్పుడు కూడాను ఆ విధంగా జీవించాలి దోషాలు చూస్తూ బ్రతకకూడదు దోష వస్తువు జగతిలో లేదు దోష వస్తువు జగతిలో జగతిలో లేదు దోషముంటే చుసువారి తీరులో ఉంది దోష జగతిలో లేదు దోషముంటే చుసువారి తీరులో ఉంది ఏది దోషము ఏది లోపము ఏది దోషము ఏది లోపము విశ్వమంతా బ్రహ్మమయము ఏది దోషము ఏది లోపము విశ్వమంతా బ్రహ్మమయము పొరలు కరిగి తెరలు తొలగితే పొరలు కరిగి తెరలు తొలగితే దర్శనీయము దైవ మహిమా రిగితే దర్శనీయము దైవ మహిమా దోష వస్తువు జగతిలో లేదు దోషముంటే చూచువారి తీరులో ఉంది మనం చూసేదాన్ని బట్టి అంతా కనిపెడుతూ ఉంది ఇంకేం లేదు ద్వేషం ఏమైంది అదే కాదు మనం ఇతరులను ద్వేషించకుండా ఉండడమే కాకుండా ఇతరులు మనల్ని ద్వేషించినప్పుడు కూడా కలత చెందకుండా ఉండాలి దీంట్లో రెండు ఉన్నాయి దిస్ ద మీనింగ్ ఎంప్లాయిడ్ ఇప్పుడు మనం ఇతరులను ద్వేషించడం ఏంటి వాళ్ళు మనకు గిట్టకపోవడం వల్ల వాళ్ళు మనకు గిట్టకపోవడం అంటే మనలో సంఘర్షణ ప్రారంభమైంది ఒకవేళ ఇతరులను మనల్ని నిందించారనుకోండి అప్పుడేంటి అప్పుడు కూడా సంఘర్షణే కదా వాళ్ళు నన్ను ఎందుకు అన్నారు ఇట్లా నన్ను ఇట్లెందుకు ఇది తమాషా కాబట్టి అందరినీ విమర్శిస్తారు నాయన విమర్శల్ని తట్టుకునేవాళ్లే అంటే తట్టుకోవడం అంటే విమర్శల్ని అర్థం చేసుకోవాలి ఇంకేం లేదు మనం ఇతరులను విమర్శించాల్సిన అవసరం లేదు ఎందుకని అతనిలో ఉండే చెడు అది కాబట్టి చెడు అనేటువంటి బీజం అతనిలో ఉంది కానీ అతన్ని ద్వేషించడం వల్ల ఆ చెడ్డ బీజం ఏదైతే ఉందో అది మనలో పెరుగుతూ ఉంది వచ్చిన బాధది బీజం అక్కడ ఉంది కానీ ఇక్కడ మొక్కగా పెరుగుతుంది ఇది మహావృక్షం కూడా అయిపోతుంది ఒక దశలో మనం నిగ్రహించలేనిటువంటి స్థానం పరిస్థితిలో ఇది చేరిపోద్ది కాబట్టి ఎవరిలో దోషం ఉంటే ఏ కట్టిలో ఉండేటువంటి అగ్ని ఆ కట్టినే దగ్ధం చేస్తుంది ఎవరిలో ఉండేటువంటి ద్వేషం ఎవరిలో ఉండేటువంటి అసూయ వాళ్ళని కృంగతీస్తుంది అదంతా మనసులో పెట్టుకొని మనం ద్వేషాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరమే లేదు ఎందుకని ఎవరిని ఎవరు విమర్శించరు చెప్పండి ఎవరిని విమర్శించరు లే లే ఈ రోజు వదిలేయండి ఇక్కడికి నైనా ఈ రోజు నుంచి అందరం వదిలేస్తాం ఎవరైనా మనల్ని విమర్శిస్తే నవ్వడానికి మీరు ప్రయత్నం చేయాల అప్పుడే మీరు సుందర సత్సంగ సభ్యుడు ఏంటి స్వామీజీ వాడు తిడుతూ ఉంటే ఇప్పుడు వాడు ఏదైతే అంటున్నాడో మనల్ని అది ఆ లక్షణం మన దగ్గర ఉందా ఫస్ట్ క్వశ్చన్ ఉందా అది ఉండకూడది కదా అందుకని కదా వాడంటే నీకు బాధగా ఉంది కాబట్టి ఆ లక్షణం ఉండకూడనిది గనక అది గనక మన దగ్గర ఉంటే దాన్ని లేకుండా చేసుకుంటాము ఒకవేళ మన దగ్గర లేదనుకోండి లేని దాన్ని వాడు అన్నాడు అనుకోండి ఎట్లాగూ మన దగ్గర లేదు కదా అది ఎక్కడుంది ఇప్పుడు వాడి దగ్గర ఉంది వాడు పడతాడు బాధ మనకెందు కూర్చుని బాధ లేందరినాథ పూర్వం అనేవాడు స్వామీజీ అతన్ని విమర్శించాడు స్వామీజీకి శాస్త్రం రాదన్నాడు ఇట్లన్నాడు ఇట్లన్నాడు వాడెంత మూర్ఖుడు అలా ఇలా వాడికి ఏం తెలుసు శాస్త్రం స్వామీజీకి రాదన్నాడు నేనన్నా ఏంట ఇప్పుడు ఆమె మిమ్మల్ని విమర్శించాడు మాకు మీ శిష్యుల మాకు బాధగా ఉందని నేను చెప్పిన నీ గురువుగా నాకు బాధకుంది దేనికి దేనికి ఎంత మందిని గురించి ఈ విధంగా బాధపడతావు నువ్వు నీకొక్కటే చెప్తాను విను అయితే మీకేమనిపించడం లేదా స్వామిజీ వాడు మిమ్మల్ని విమర్శిస్తే అని అంటాడు దానికి నేను ఒకటే చెప్పినా పంతొమ్మిదవ సంవత్సరంలో వేదికెక్కాను మొదటి గీతా జ్ఞాన యజ్ఞం చేసినప్పుడు నా వయసు పంతొమ్మిది సరేనా ఆ రోజు నుంచి యజ్ఞాలు చేస్తే ఇప్పటికి రెండు వందల జ్ఞాన యజ్ఞాలు చేశాను మన యజ్ఞాలు చిన్నవి కాదు మీకు తెలుసు లక్షలాది మందిని ప్రభావితం చేసేటువంటి యజ్ఞాలు రెండు అంటే చిన్న విషయం కాదు నేను ఎప్పుడూ కార్యకర్తలకు కూడా మనసులో ఎప్పుడు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటా కృతజ్ఞుడిగా ఉంటా ఎందుకని ఇంతంత కార్యక్రమాలు చేశారు కదా వాళ్ళు చేయకుండా ఉంటే నేను ఎలా చేయగలను మళ్ళీ ఏదన్నా కాస్త టైం మిగిలితే ఆ కాలాన్ని వృధా చేయకుండా గ్రంథాలు రాశాను ఒకటి కాదు రెండు కాదు భారతం రాశాను భాగవతం రాశాను రామాయణం రాశాను భగవద్గీత రాశాను ఏం కావాలి నేను ఇవన్నీ వ్యాఖ్యాన పూరితంగా ఆ తర్వాత శంకర గ్రంథాలు అనేకం రాశాను ఏదో భగవంతుడు కాస్త పాడగలిగేటువంటి శక్తి కూడా ఇచ్చాడు గనక అనేక గ్రంథ పాటలు రాసే శక్తిని ఇచ్చాడు పాడే శక్తిని ఇచ్చాడు గనక ఉన్నది మాట్లాడుతున్నా ఎవరు కాదంటారు దీన్ని కాబట్టి రాశాను ట్యూన్ చేసే శక్తి కూడా ఇచ్చాడు గనక ఉదయం తిరుపతి అన్నట్టుగా ట్యూన్ చేశాను పాడాను విపరీతంగా ప్రచారం ప్ర ప్రజల్లోకి ప్రాచుర్యాన్ని సరేనా ఇన్ని జరిగిన తర్వాత వాడెవడో ఒకడు భూమికి బారం గాలి కడ్డం వాడు నన్ను అన్నాడని నేను బాధపడితే దేనికయ్యా ఈ జ్ఞానం అంతా ఒక్కటే గుర్తుపెట్టుకో కేవలం వాడు విమర్శించడం వల్ల నేను గనక బలహీన నా గౌరవం గనక తగ్గేటట్లయితే ఆ గౌరవం ఉన్నా పోయినా ఒకటే అంతే ఎందుకని గౌరవం అది ఎందుకని వాడికి మాత్సర్యం మత్సరా పేడి దశ అది మత్సరం అది అది మాత్సర్యం జలసి హెట్రెడ్ దానికి ఏం చేస్తాం మనం చెప్పండి వాస్తవం చెప్పంటారా ఒక్కొక్కసారి నా మీద నాకే ఈయర్ష వస్తుంది ఇప్పుడేం చేయాలి నా మీద నాకే అసూయ వస్తుంది నాయనా కాబట్టి ఇన్ని లక్షణాలని ఇన్ని లక్షణాలని ఈ దిక్కులేని వాడికి ప్రసాదించిన వాడిని అనుకోవాలి నన్ను కాదు విమర్శ నాకు కాదు సర్వసామాన్యమైనటువంటి వాడిని నేను సాధువుని దిక్కులేనటువంటి వాడిని జీవితంలో అటువంటి నాకు ఇన్ని లక్షణాలని కల్పించాడంటే ఆయన్ని అనుకోవాలి అయ్యా ఈ ఉండబట్టే కదా వాడు విమర్శిస్తున్నాడు ఇవి నువ్వు ఇస్తేనే కదా నాకు వచ్చాయంటాడు ఆయన నన్ను విమర్శించడం లేదా మై కేకరు మై కేకరు కాదయ్యా నిన్నేది విమర్శించేది నన్ను విమర్శించడం లేదా ఇప్పుడు కాదు అప్పుడు కూడా దుర్యోధనలో ఒక క్షణం వదిలిపెట్ట ప్రతిరోజు పేపర్లలో హెడ్లైన్స్ నాదే ఆ రోజుల్లో సరేనా నేనేమన్నా బాధపడ్డానా లేదు స్వామి నా శిష్యుడుగా నువ్వు కూడా బాధపడబా అట్లాగే స్వామి ఆయన శిష్యులుగా మీరంతా కూడా బాధపడాలి వద్దు మనకొద్దనే వద్దు మనం ఉన్నాం మన జ్ఞానం ఉంది మన భగవంతుడు ఉండండి ఆయన అంతే ఇంకేమీ లేదు రెండవది అవసరమేం లేదు టైం అయిపోయింది సెవెన్ అయింది కాబట్టి వీటి విషయంలో ఇప్పుడు వదిలేసిపోండి ఇది నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా మీకు నేను టీచ్ చేస్తా ఉన్నాను అంటే ప్రబోధ సమయే అట్ ద టైమ్ ఆఫ్ టీచింగ్ బోధించేటప్పుడే మార్పు రావాలి అనే ప్రయత్నంతోనే నేను ఎప్పుడు బోధించేవాడిని మీకు తెలుసు ఇది కూడా ఈరోజు వదిలేస్తాం బుద్ధుడు పోయి శిష్యుడు చెప్పాడు అతులా అనేటువంటి శిష్యుడు బుద్ధుడు దగ్గరకు పోయి చెప్పాడు గురుదేవా మీరు ఎవరిని హింసించినటువంటి వాళ్ళు మిమ్మల్ని కూడా వాడు విమర్శిస్తున్నాడు ఒకడు కాబట్టి ఈ విమర్శలు ఏంటి and they atula this is not an old saying it's not a saying of today idi ee roju kadu naina idu eppudinchhe undi ee roju puttukochinaatvadi kadu ee irshaalu dveshaalu ivanni godanu they they blame the man who is silent they blame the man who is pakattevu <laughs> They blame the man who is silent. Buddha said to me, in English, I have said to myself. Therefore, anyone who is silent is the one who speaks too much. They blame the man who speaks too little. Therefore, they only talk about the man who speaks too little. They only talk about the man who speaks too little. కొద్దిగా మాట్లాడేవాడిని విమర్శిస్తారు నో మ్యాన్ కెన్ ఎస్కేప్ బ్లేమ్ ఇన్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచంలో దోషారోపణ అనేటువంటి దాన్ని ఎవ్వరూ తట్టుకోలేడు మనకు కావలసింది దోషం కాదు మనకు తోషం అదే సంతోషం సమ్యక్ తోషం సంతోషం అది కావాలి అంటే మనము ఇతరులను విమర్శించాల్సినటువంటి అవసరం లేదు ఎవరి కర్మలు వాళ్ళు అనుభవిస్తారు అట్లాగే మనం అనుకోండి మనల్ని ఎవడైనా విమర్శించాడని కూడా బాధపడడానికి అవకాశమే లేదు ఎందుకని మనలో అది దోషం ఉంటే మనం తీసేసుకుంటాం ఒకవేళ దోషం లేకపోతే అది విమర్శించిన వ్యక్తికి సంబంధించిందే గాని మనకు సంబంధించిందే కాదు నో క్లోజ్ చేస్తున్నాను గనక మీరందరూ నాకు మాట ఇవ్వండి ఇళ్లల్లో కూడా సరేనా తోడుకోడలు ఎట్లన్నది వాళ్ళు ఎట్లన్నారు వీళ్ళు ఇట్లా అన్నారు బావు మరిది ఎట్లన్నాడు ఏమద్ ఎవడి ఏమైనా అన్ని దాని ప్రభావం మీ మీద పడకుండా ఉండాలి తామరాకు మీద నీటి బొట్టులాగా మీరందరూ ఉండాలని ఉంటారని నేను ఆకాంక్షిస్తూ అభిలక్షిస్తూ ఆశీర్వదిస్తూ ఈనాటి ఉపన్యాసాన్ని సమాప్తం చేస్తూ ఉన్నాను ఓ పూర్ణమదర్ణమి పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్య శాది శా